మహాగనుడ మహోన్నతుడా పరిశుద్ధుడా నిత్యనివాసి నివాసి తర్వా లోకమునకు న్యాయాధిపతి పైన ఏసయ్య కృపగల తండ్రి మహా మహిమతో త్వరలో రానయ్య నా తండ్రి నీకే వందనాలు స్తోతములు స్తోతులు స్తోతులు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నా తండ్రి వేవేల దూతుల చేత నిత్యం పొగడబడిచినటువంటి తండ్రి నీకే వందనాలయ్యా ఏసే తండ్రి కేరువుల శిరూపుల స్థుతి గానముల పైన ఆసీనులపైన సమీపించిన తేజస్సులో నివసించిన ప్రభా నీకే వందనాలు మా మధ్యకు దిగి వచ్చిన దేవుడి నీకే వందనాలు ప్రభానా మమ్మల్ని దర్శించిన దేవుడవు మాతో మాట్లాడుతున్న దేవుడౌ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడౌ నా తండ్రి నీకే వందనాలు అన్ని నామముల కన్నా పైనామం ఘనమైన నామం ఏసు నామంలో ప్రభా మమ్మల్ని నా తండ్రి ఆదరిస్తున్న దేవుడవు ప్రశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించి నీ యొక్క అగ్నిచేత మమ్మల్ని ముద్రించిన దేవుడో నీకు వదనాలు తెలిస్తున్నాం ప్రతి ఒక్క గుంపుగా ప్రభానా ఈ రీతిగా మమ్మల్ని ఏర్పరిచిన తండ్రి మా యొక్క ప్రత్యేక నా తండ్రి ప్రార్థన సహకూటములలో ప్రభ మీరు తోడై ఉంటున్నందుకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వాకు చేత మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నీకు వదనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభ నా తండ్రి నయనన్న తండ్రి నీ యొక్క వాక్కు ద్వారా తండ్రి మనో నేతను వెలిగించి ప్రభా హృదయంలో ప్రభా నీ యొక్క వాక్యం పదలపరుచుకునే యొక్క భాగ్యం మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరు విధంగా నడవాలో ప్రభన తండ్రి మీ యొక్క రాకడ నిమిత్తం ఏ విధంగా మేము సిద్ధపడాలో ప్రభా మమ్మల్ని సమాయత్త పరుస్తున్న తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఉజ్జీవింపచేస్తున్న ఎస్యాన్నికు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ యొక్క కూటంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను చేర్చుకోనండి ప్రతి ఒక్క రాని బిడ్డను కూడా నడిపించండి వేసిన తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రభ నీక వాకు వైపు నీక పాద సన్నిధిలో కూర్చొని వీలుటకు నా తండ్రి నీ యొక్క ధ్యానం చేసుకుంటకు ప్రభ మీరు ఇచ్చిన కృపను బట్టి వాళ్ళు నాకు ప్రతి ఒక్క సమస్యని నా తండ్రి ప్రభ పారద్రోళి ప్రభ యొక్క సమస్య కూడికలో నా తండ్రి ప్రభాన తండ్రి ఆటంకంలన్నిటిని కొట్టి వేసిన తండ్రి నీక దివ్య నామంను ప్రభానతం స్మరిస్తూ ప్రభ ధ్యానిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ప్రభాన నీకే సమస్త ఘనత మహిమ ఆపాదిస్తూ ఏసయ శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఎంతో ఎంతో మంచిది ఏసు ప్రాభుని స్థూతించుట ఎంతో ఎంతో మంచిది మావోనతుడా నీ నామూను మావో నతుడా మీ నామూను स्तुतिंचुटाये बहुमंचीदी स्तुतिंचुटाये बहुमंचीदी हालेलूया हालेलूया हालेलूया हालेलूया हालेलूया हालेलूया हालेलूया ఏసు ప్రాభు నిస్తుతి చుటా ఎంతో ఎంతో మంచిది ఏ ప్రాభు నిస్తుతి ఎంతో ఎంతో మంచిది విలువైన రక్త ముసిలు వాలు విలవై నరక్త ముసిలు వాచి కలుషాత్ములా మమ్మ ప్రభు కడిగేను కలుషాత్ములా మమ్మ ప్రభు కడిగేను హల్లు హల్లు హల్లు హూయా హల్లే Alleluia, Alleluia, Alleluia. Yesu Prabhu, Istutin Chuta, Yento, Yento, Man Chidi. Yesu Prabhu, Istutin Chuta, Yento, Yento, Man Chidi. ఎంతో గొప్ప రక్షా నీచీ ఎంతో గొప్ప రక్షాననిచి వింతైన జనమోగా మముచేసేను వింతైన జనమోగా మముచేసేను హల్లే హల్లే Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Yesu Prabhu Nishtu Tin Chuta, Yento Yento Man Chidi, ప్రాభుని స్తో పంచుట ఎంతో ఎంతో మంచిది మా శైలాము మాకేమో మా శైలాము మా కోటాయు మా ప్రభువే ma kotayu ma prabhuve hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah నిస్తోతి ఎంతో ఎంతో మంచిది ఏ ప్రాభో నిస్తోతించుటా ఎంతో ఎంతో మంచీది ఉన్నాత దుర్గాము రక్షణ శృంగ ఉన్నాత దుర్గాము రక్షణ శృంగం రక్షించు మన దేవుడే రక్షించు వాడు మన దేవుడే హల్లే హల్లే హల్లీయా హల్లే హల్లే Alleluia, Alleluia, Alleluia, Yesu Prabhu Nishtu Tin Chuta, Yento Yento Man Chidi, Yesu Prabhu Nishtu Tin Chuta, Yento Yento Man Chidi, అతి సుందరుడు అందరిలో నా అతి సుందరుడు అందరిలో అతి కాంక్షనీయుడు అతి ప్రియుడు అతి కాంక్షనీయోడు అతి ప్రియుడు హల్లీలు హల్లీలు హల్లీలు హలు Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah. Yesu Prabhu Nishtu Tin Chuta, Yento Yento Man Chidi. Yesu Prabhu Nishtu Tin Chuta, Yento Yento Man Chidi. ిది రాత్రిం బల్లు వేణోతోను రాత్రిం బవల్లు స్టాయే బహు మంచిది స్తుం చుటాయ బహు మంచిది హల్లు హల్ Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia. Isu Prabhu Nishtu Tincchuta Yento Yento Manchidit. ్రదర్ ప్రేజలాడు బ్రదర్ వాక్యం నడిపించండి మన ప్రభువును రక్షకుడు మన విమోచకుడై ఉన్న ప్రభు అయిన ఏస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనాలు నాకి ఈ అవకాశం ఇచ్చిన స్వరాజ్ బ్రదర్ కి అలాగే క్యాథరన్ సిస్టర్ కూడా నా హృదయపూర్వక వందనాలు యస్సు ప్రభుకే మహిమ కలుగును గాక పరిశుద్ధుడ తండ్రి కృప కనికరం గల దేవ నీతి న్యాయములు జరిగించుచున్న గొప్ప దేవ యస్సు ప్రభ వందనాలు నీకు కృతజ్ఞతలు నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ అవును ప్రభ నేను స్థుతించడం ప్రభ మాకు గొప్ప ధన్యత గొప్ప భాగ్యము గొప్ప యోగ్యత ప్రభ కాబట్టి ప్రభ నాయన మిమ్మల్ని స్థుతించే వారిగా మరీ ముఖ్యంగా ప్రభ నీ నామాన్ని ప్రభ నేను మీ మరణాన్ని ప్రచురించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి ఇదిగో నా తండ్రి గడిచిన కాలమంతా ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రం ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో నీ పాదాల ఎద్దుకు మేము వచ్చినాము తండ్రి మీరు మాతో మాట్లాడండి నా స్వనీతిని స్వబుద్ధిని మీరు తొలగించి నా ప్రవర్తన అంతటే అందు నీ అధికారానికి లోపరుచుకుంటున్నాను ప్రభ నా స్థానంలో నువ్వుండి వాక్యాన్ని ఉపదేశించి నాతో మా అందరితో మాట్లాడండి మేమందరం వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికముతో ప్రభ నీ వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మార్చుకొని ఆ వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండలాగిన ఆ రీతిగా మమ్మల్ని ఈ దినం మీరు మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె చూడండి మొదటి వ్యూహాను రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనము మొదటి వ్యూహాను రాసిన పత్రిక కాబట్టి మూడో అధ్యాయము నాలుగో వచనంలో ఏముందంటే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి చూడండి దేవుడు మనతో మాట్లాడుతుడు ఎందుకంటే మనమందరము యుగ యుగ సమాప్తి దినముల్లో ఉన్నాం అంటే అంత్య దినములలో ఉన్నాం మనమంతా మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క రాకడ దినములలో మనం ఉన్నాం కాబట్టి చూడండి ఆయన మనకు సెలవిచ్చిన ప్రతి సూచన ఈ యుగ సమాప్తికి సంబంధించిన ప్రతి సూచన నెరవేరబడుతుంది కాబట్టి ఆయన రాకడ దినము మనకు అతి సమీపంగా ఉంది కాబట్టి ఆయన ఎదుట మనం ఉండాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలా పాపము లేని వారిగా ఉండాలా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొని వారిగా మనం ఉండాల అందుకు ప్రభు ఈ దినం ఈ వాక్యంధార దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి పాపము చేయు ప్రతివాడును కాబట్టి ఎవరైనా కావచ్చు ఆ ప్రతివాడును చెప్పే నేనైనా అవ్వచ్చు వినే మీరైనా అవ్వచ్చు లోకంలో ఎవరైనా అవ్వచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పక్షపాతి కలిగిన దేవుడు కాదు యసుక్రీస్తు అందరికీ ప్రభువే ఆయన దృష్టిలో అందరూ సమానమే ఎందుకంటే ఆయన నీతి న్యాయములు జరిగించవాడు కాబట్టి ఆయనలో ఏ భేదము లేదు ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి మనం ఎవరిమైనా కానీ పాపము చేసేవారిగా ఉంటే ఎట్లా ఆ పాపం చేయగలుగుతామంటే దేవుడు మనకు సెలవిచ్చిన ఆజ్ఞను అతిక్రమించినప్పుడే మనం పాపం చేయగలుగుతాం ఎందుకంటే ఆ ఆజ్ఞను అతిక్రమించడమే పాపం కాబట్టి ఎవరు పాపం చేస్తారంటే దేవునికి లోబడని వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు లేని వాళ్ళు దేవునికి విధేయత చూపించని వాళ్ళు దేవునికి తగినట్టుగా నడుచుకొనని వారు దేవునికి తగినట్టుగా ఆయనకి ఇష్టపూర్వకంగా ఆయన హృదయపూర్వకంగా ఆ రీతిగా ఈ లోకంలో జీవించని వాళ్ళు దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట విననొలక దేవునికి లోబడక విరోధంగా తిరుగుబాటు తరగా చేసిన వాళ్ళందరూ ఆయన ఆజ్ఞలు అతిక్రమిస్తారు ఎందుకంటే వీళ్ళకి దేవుడంటే భయం లేదు కాబట్టి కాబట్టి అపనమ్మకస్తులు కూడా నమ్మకం దేవుని పట్ల నమ్మకంగా పరిశుద్ధంగా జీవించగలరు కాబట్టి అపనమ్మకస్తులు అభిధేయులు పిరికి ఎందుకంటే పిరికి వాళ్ళు కూడా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోరు ఎందుకంటే మనుషులందరి ఎదుట యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవడానికి కూడా భయపడతారు ఆ రీతిగా ఆయనను ఒప్పుకొనని వాడిని ఆయన కూడా పరలోక మందు కాబట్టి అసహ్యులు ఎవరు నులివెచ్చని జీవితం వెచ్చగానైన లేక చల్లగానైనా లేక నులివెచ్చగా జీవించేవారు వీళ్ళందరూ పాపము చేయువారు ఆయన చిత్తాన్ని ఎరిగి సిద్ధపడకి అరితిగా ఆయన చిత్తాన్ని జరిగించని వాళ్ళు ఆయన ఇచ్చిన ప్రతి తలాంతులను ఆయన కొరకు నమ్మకంగా ఈ లోకంలో వాడని వాళ్ళు అలాగే ఆయన ప్రకారంగా జీవించని వాళ్ళు పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుని వాళ్ళు దేవుని ఇచ్చిన రక్షణల భయము వణుకు లేకుండా జీవించేవాళ్ళు వీళ్ళందరూ పాపము చేయవారు వీళ్ళందరూ దేవుని ఆజ్ఞను అతిక్రమించేవారు అలా ఆజ్ఞ అతిక్రమించడమే పాపం కాబట్టి మనం కూడా మన జీవితంలో ప్రతి దినం ప్రతి క్షణము ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఈ దినం ప్రభ నేను ఏ ఆజ్ఞ విషయంలో నేను అతిక్రమించిన ఏ నీ యొక్క వాక్యం విషయంలో నేను అతిక్రమించిన నాకు చూపించు ప్రభ హరితిగా నేనేమన్నా అతిక్రమించి ఈ రోజు నేను నడుచుకుంటే నన్ను క్షమించు ప్రభ అన్న ప్రార్థన మనకు అవసరం అన్న ప్రార్థనతోనే మన ప్రార్థన ఆరంభం ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పాపములో ఉండి ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ముఖము నికు దూరంగా ఉంటది ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడలేడు కాబట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం వస్తామో మొదట మనం ఆయన దృష్టికి ఈ దినం ఈ గడిచిన కాలం కానీ ఎలా మనం నడుచుకుంటున్నాం ఆ రీతిగా ప్రభుకి మనం అనుకూలంగా ఉన్నామా ప్రతికూలంగా ఉన్నామా మనం ఎలా జీవిస్తున్నామా అన్నది మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని మన తప్పులు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు కాబట్టి ఈ ఆజ్ఞ అతిక్రమించి నడుచుకునే వాళ్ళు పాపము చేస్తారు ఆజ్ఞ అతిక్రమించడం వలనే పాపం వస్తుందని చెప్తుండండు కాబట్టి రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచనంలో ఏల పాపము వలన వచ్చు జీతము మరణం కాబట్టి ఈ పాపం వలన కూడా జీతం వస్తుంది కాబట్టి ఈ మరణములోకి మనం ఎవరము కొనిపోకూడదు ఈ యొక్క మనం ఎవరం వెళ్ళి నశించిపోకూడదనే మనిషి కుమారుడు నశించిపోయిన దానిని వెదకి రక్షించటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండు పాపులమైన మనల్ని రక్షించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన పాపముల నిమిత్తమే ఆయన మృతి మన పాపముల నిమిత్తమే ఆయన సమాధి చేయబడ్డాడు మూడో దినమున మన ప్రభు లేపబడి ఎప్పుడైతే క్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించిన మనము ఎప్పుడైతే మన తప్పులు మన అపరాధములు మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన ద్వారా మన పాపానికి ప్రాయచితం నొందిన మనము ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఎప్పుడైతే ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన కృప ద్వారా మనము రక్షించబడిన వాళ్ళము పరిశుద్ధంగా మార్చబడిన వాళ్ళం కాబట్టి ఆయన కృప ద్వారా రక్షించబడిన మనము ఆయన ద్వారా పరిశుద్ధులుగా పరిశుద్ధుడుగా మనం మార్చబడిన మనము పాపము లేనివారిగా వారిగా ఆయన దృష్టిలో ఆయన సన్నిధిలో మనం ఉండాలా ఆయనతో మనం సహవాసము కలిగి ఉండాలంటే మనలో పాపము ఉండకూడదు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆ పాపం వలన వచ్చు జీతము మరణము చూడండి ఆ దినము ఆయన రాకడ దినము మనము ఏది చేస్తే అదే ఆ దినం మన నెత్తి మీదకు వస్తుంది అదే యశు ప్రాభు చెప్తాడు వాని వాని క్రియల ఫలము చొప్పున ప్రతి వాడికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది అంటాడు చూడండి ఆయన వచ్చే దినము నువ్వు ఆజ్ఞ అతిక్రమించి నువ్వు పాపములో ఉన్నవాడివైతే ఆ దినం మనకు వచ్చే జీతమేంది మరణం అంట కాబట్టి మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఎందుకంటే ఒక వాక్యం చూస్తున్నాను చూడండి యోగాను రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయం నాలుగో వచనంలో ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు అంటే ఇరిగి ఉండడం అంటే యసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు యసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి రక్షింపబడడం ద్వారా నేనేమైనాను అలా రక్షింపబడినా నేను తర్వాత ఎలా జీవించాలా ఎట్లా ఆయనకి నేను ఉండాలా అని సమస్తమును తెలుసుకొని కూడా అరితిగా దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా అరితిగా యసుక్రీస్తు ప్రభుని నేను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు వానిలో సత్యము లేదు చెప్పండి ఈరోజు ప్రతి ఆజ్ఞ దేవుని వాక్యం ప్రతిది మనం కైకొని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోగలుగుతున్నామా అలాంటప్పుడు నువ్వు అబద్ధంలో ఉన్నట్టు నీలో సత్యము లేదంట అంటే ఎవరు లేరు నీలో యేసుక్రీస్తు ప్రభు లేడు చెప్పండి ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఏసుక్రీస్తు ప్రభు నేను ఎరిగి ఉన్నాను యేసుక్రీస్తు ప్రభునే నేను నమ్ముకున్నాను ఏసుక్రీస్తు ప్రభునే నేను స్థుతిస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభుకే నేను ప్రార్థిస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభుకే నేను ఉపవాసం ఉంటున్నాను యసు ప్రభులోనే ఉన్నాను యేసు ప్రభుతోనే ఉన్నాను అని మనం చెప్పుకొనొచ్చు ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆ రీతిగా దేవుడు మనకి సెలవిచ్చిన ఆజ్ఞ ఏదైనా కాడండి ఆ ఆజ్ఞలను గైకొనని వాడు అపద్ధికుడు చెప్పండి ఈరోజు దేవుని చిత్త ఎరిగి నెరవేర్చే వారిగా ఉన్నాము దేవుడు మనకిచ్చిన పరిచర్య పట్ల నమ్మకమైన వారిగా ఉన్నాము ఈరోజు మనకిచ్చిన రక్షణ పట్ల మనం నమ్మకమైన వారిగా ఉన్నాము దేవునికి లోబడే విషయంలో దేవుని పట్ల విధేయత విషయంలో దేవుని పట్ల భయభక్తులు కలిగిన విషయంలో చూడండి దేవుని మీద ఆధారపడే విషయంలో ఆశ్రయించే విషయంలో ఆయన నామాన్ని మహిమపరిచేలాగా గణపరిచేలాగా ప్రతి విషయంలో దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట మనం పాటించే వారిగా ఉన్నామా ఈరోజు నువ్వు పాటించని వ్యక్తివైతే ఈ వాక్యము చెబుతుంది నిజస్వరూపం కాబట్టి నువ్వు అపద్ధికుడవు నీలో సత్యమే లేదంట చెప్పండి ఈరోజు దేవుని మాట ప్రతిది విన్న మనము గ్రహించుకొని పరితిగా పాటించే వారిగా ఉన్నామా చిన్నదే కదా అంటే యసుప్రభు అందుకే చెప్పిడు ముద్దంతా బాగుండి కొంత పులిసిన ముద్ద కలిస్తే ఏమవుతుంది ముద్దంతా పాడిపోతుందంట అంటే పాడైపోతుంది పనికి రాకుండా పోతుంది అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే ఏమవుతుంది చూడండి నీ దేహమంతా బాగుండి నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా అపవిత్రం అన్నాడు యసుప్రభు కాబట్టి చూడండి ఈరోజు మనం కొన్ని మాటల్లో కొన్ని వాక్యాలు దేవుని పట్ల ఉండి మనం సత్యంలో ఉన్నామంటే మనం అబద్ధంలో ఉన్నట్టు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా జీవించాలి ఎట్లా ఆయన ఆజ్ఞలు గై మనం పాపం చేయం అంటే ఎట్లా ఆయన ఆజ్ఞను మనం అతిక్రమించం ఎందుకంటే మనలో భయం ఉంటది ఈ ఆజ్ఞ ఈ మాట నేను వినకపోతే ఈ మాట ప్రకారంగా నేను నడుచుకోకపోతే ఈ రీతిగా నా జీవితాన్ని నన్ను నేను మార్చుకోకపోతే నేను దేవుని దృష్టికి నేనొక పాపం చేసిన వాడని ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వాడని కాబట్టి దాని ప్రతిఫలమే నాకు మరణం వస్తుంది చూడండి ఎందుకు దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడంటే ఆ రోజు కూడా అనేకులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అన్నాడు యేసు ప్రభు అంటే ప్రభువా ప్రభువా అని పిలిచే వాళ్ళు ఎవరు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన పిలుస్తారు ఎరగని వాళ్ళు పిలవరు మనం కూడా ఎరిగినాం కాబట్టి ఆయనకు ప్రార్థిస్తాం ఆ దినం అందు అనేకులు నా దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యంలోకి పోడు అన్నాడు ఎసుప్రభ ప్రార్థించే వాళ్ళంతా పరలోకరాజ్యంలోకి పోరు దేవుని గురించి ప్రకటించే పోరు ఎవరు ఆయన పరలోకరాజ్యంలోకి పోతారంటే ఆయన ఆజ్ఞలు గైకొన్న వాళ్ళు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్న వాళ్ళు ఆ రీతిగా దేవునికి ఈ లోకంలో అనుకూలంగా జీవించిన వారు వాళ్ళు దేవునికి లోబడతారు దేవుని వాక్యానికి లోబడతారు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారు విధేయత చూపిస్తారు కాబట్టి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ఎవడు నా తండ్రితో పాటు పరలోక రాజ్యంలో ఉండడు కానీ పరలోక నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడే కాబట్టి పరలోక తండ్రి చిత్తం మొదట మన పట్ల ఏమైంది మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే పరిశుద్ధత గలిగుంటే దాని ఫలము నిత్య జీవం పాపము వలన వచ్చు జీతము మరణం కాబట్టి ఈరోజు మనం గ్రహించుకోవాలా మనం మనల్ని ఆలోచన చేసుకోవాలా చూడండి ఒక ఇమేజినేషన్ నుంచి ఒక ఊహల్లో నుంచి నిజ స్వరూపంలోకి వచ్చి వాక్యంలో చూడాలా మనం ఎలా ఉన్నాం ఎలా జీవిస్తున్నాం ఎలా నడుచుకుంటున్నాం మన మాటే కానీ మన ఆలోచనే కానీ మన తలంపులే కానీ మనం చేసే ప్రతి పని ప్రతి కార్యం అది దేవునికి అనుగుణంగా ఉందా అది దేవుని ప్రకారంగా ఉందా దేవుని ప్రకారంగానే నేను నడుచుకుంటున్నాను అట్లానే నేను జీవిస్తున్నాను అట్లానే ప్రకటిస్తున్నాను అట్లానే నేను ముందుకు పోతున్నాను మనం గ్రహించుకోవాల ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొనని అది ఎవరైనా కావచ్చు ఇందులో భేదం ఏమి లేదు అందరూ సమానులే అందరూ ఆయన దృష్టికి ఒక్కటే తీర్పు ఒక్కటే దానికి కలుగబోవు బహుమానం కూడా ఒక్కటే కాబట్టి ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొనని వాళ్ళు వాళ్ళు ప్రభువా ప్రభువా అని పలికే వాళ్ళైనా ఆ రీతిగా చెప్పే వాళ్ళైనా వాళ్ళ అపద్ధికులు కాబట్టి యశు ప్రభు దగ్గరికి వచ్చి నీ నామంలో ప్రవచించినాం నీ నామంలో అద్భుతాలు చేసినాం నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టిన అంటే అక్రమం చేయివారులరా అన్నారు ఎవరు అక్రమంగా చేస్తారంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవని వాళ్ళు వాళ్ళు అన్యాయంగా జీవిస్తారు దేవుని మాటకు లోబడని వాళ్ళు ఎందుకంటే ఆయన మాటకు లోబడితే నీతి న్యాయములు జరిగించువాడు మన దేవుడు ఆ రీతిగానే ఈ లోకములో ఆయన నీతి న్యాయములు జరిగిస్తారు అక్రమం ఎలా చేయగలుగుతారు అంటే వీళ్ళెవరు ఆయన నామంలో ప్రవచించినప్పటికీ ఆయనని ఎరిగి ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞలకు ఆయనకి లోబడని వాళ్ళు అందుకు అక్రమము చేయువర్లార నా యొద్ నుండి పోండి అన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాలా నేను తెలుసుకోవాలా మనం అందరం తెలుసుకోవాలా ఈరోజు నేను ప్రతి విషయంలో ప్రతి వాక్యాన్ని పాటిస్తున్నాను కొంత పాటించి కొంత పాటించకపోతే లోపం లేనివాడు అన్నట్టు శరీరం అంతా బాగుండి కన్ను బాగలేకపోతే ఏమంటాం శరీరం అంతా చేయలేకపోతే ఏమంటాం అన్నీ బాగుండి నోరు బాగలేకపోతే ఏమంటాం లోపం లేనివాడు అంటాం ఈరోజు మనలో లోపాలు ఉన్నాయా లేవా కాబట్టి గ్రహించుకోవాలా ఏ లోపం ఉందో ఆ లోపాన్ని ఏం చేసుకోవాలా సరి బాగు చేసుకోవాలన్నట్టు కాబట్టి ఆయన వాక్యము ఎవడు గైకొను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అంటే వాక్యాన్ని గైకొనే వాళ్ళే జాగ్రత్తగా ఉండగలరు గ్రహించగలరు వాక్యాన్ని పాటించగలరు వాళ్ళలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది అంతే తప్ప ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళలో కాదు కాబట్టి చూడండి కాబట్టి ఈ వాక్యమే ఈ దినమంతా ప్రభు మనతో మాట్లాడతాడు ఇప్పుడు చదివే వాక్యం యోహను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఎందు నిలిచి ఉన్నాడనని చెప్పుకునివాడు ఆయన అంటే ఎవరు ప్రభు అయిన కాబట్టి క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అని రోమ పత్రికలో పౌలు అక్కడ మాట్లాడతాడు కాబట్టి క్రీస్తునందు ఉండడం అంటే ఏంది ప్రార్థించడమా క్రీస్తునందు ఉండడం ఏంది ఉపవాసం ఉండడమా క్రీస్తు నందు ఉండడం అంటే ప్రకటించడం అలా ఉంటే అందరూ అరీతిగానే ఈ లోకంలో చేస్తున్నారు కదా ప్రార్థించే లేరా ఉపవాసాలు ఉండేవాళ్ళు లేరా ఆయన గురించి వాక్యాన్ని ప్రకటించే వారు అప్పుడు దేవుని ఆత్మ సంతోషపడాల గాని ఎందుకు దుఃఖపడతది అంటే ప్రార్థించే వాళ్ళు ఉన్నారు ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉన్నారు ప్రకటించే వాళ్ళు ఉన్నారే కానీ ఆజ్ఞలు గైకొనే వాళ్ళు లేరు దేవుడు చెప్పిన సెలవిచ్చిన మాట ప్రకారంగా విని గ్రహించి సిద్ధపడి జరిగించే వాళ్ళు లేరు అది ప్రభుకి బాధ అందుకు అపోస్తుడైన పౌలు తెలియజేస్తాడు తన పత్రిక ద్వారా వేరొక యేసు వేరొక ఆత్మ వేరొక బోధ ఈరోజు నువ్వు ఏ యేసుని వెంబడిస్తున్నావు ఏ బోధలో ఉన్నావు ఏసు ప్రభు బోధలో ఉంటే ఆయనని ఎరిగొన్నానని చెప్పుకుంటే నువ్వు ఆయన ఆజ్ఞలు గై కొనాలా లేదంటే వేరొక బోధలో ఉన్నట్టు నువ్వు నీలో సత్యం లేదు ఎందుకంటే నువ్వు అపద్దికుడు కాబట్టి నువ్వు ఏసు ప్రభుని వెంబడిస్తే చూడండి ఆయన ఎందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేను ఎవరు యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు ఆయన ఎలాగూ నడుచుకునేను అలాగే ఎలాగా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన రీతిగా తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు చెప్పండి ఈరోజు యేసు ప్రభులాగా నువ్వు జీవించగలుగుతున్నావా యేసు ప్రభులాగా నీలో పరిశుద్ధత కలిగి నువ్వు యేసుక్రీస్తు ప్రభులాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నావా యేసుక్రీస్తు ప్రభు లాగా నీ జీవితం ఉందా అదే కదా క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయిను ఆయన పాపం చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు చూడండి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయనే తన శరీరము మన పాపములను ఆ మ్రాను మీద మోసుకునిను ఆయన పొందిన గాయల చేత స్వస్థత కలుగుతుందని పేతులు రాసిన పత్రికలో ఉంటది కదా ఈ వాక్యమంతా అంటే మనం దేవుని అడుగు ఉంటే దేవుని ఈ లోకంలో ఉన్న మాదిరికరంగా మనం ఉంటే మనమందరము పాపముల విషయమై చనిపోయి నిజంగా ఏసు క్రీస్తు ప్రభు విషయమై జీవించిన వారమైతే ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నువ్వు నడుచుకోవాలి కదా ఈరోజు అలాంటి జీవితము ఈరోజు మనలో కనిపిస్తుందా చూడండి మనం ఆయన ఎందున్నామని దీని వలన చేసే ప్రార్థన కాదు ఉండే ఉపవాసాన్ని బట్టి కాదు చెప్పే ప్రకటించే వాక్యాన్ని బట్టి కాదు నువ్వు క్రీస్తులాగా జీవించాలా ఈ లోకంలో క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవాలంటే ఆయన అడుగు ఉన్నవాడివైతే నువ్వు లోబడతావు ఆయన అడుగు జాడల్లో ఉన్న వ్యక్తివైతే నువ్వు భయపడతావు నీలో భయం ఉంటుంది భక్తు ఉంటుంది ఆయన అడుగుజాడలో ఉన్నవైతే తండ్రికి కుమారుడు యేసు ప్రభు ఎట్లా విధేయత చూపించిండో ఈరోజు నువ్వు అలాంటి విధేయత చూపించే జీవితం కలిగి ఉంటావు అన్నట్టు ఆత్మల పట్ల భారం కలిగి ఆయన ప్రయాస నీలో నాలో మనందరిలో అలాంటి ప్రయాసం ఉంటుంది నిర్లక్ష్యమైన జీవితం ఉండదు సోమరితనం కలిగిన జీవితం ఉండదు బద్ధకము కలిగిన జీవితము ఉండదు అన్నిటికన్నా ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసే జీవితం ఉండదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు యేసు ప్రభు ఉన్న యేసు ఉండడం అంటే క్రీస్తు నందు ఏ శిక్ష విధి లేదంటే ఎలా క్రీస్తు ఉండడం అంటే ఆయన ఎలాగూ నడుచుకున్నాడో యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మనము నడుచుకున్నప్పుడే నువ్వు క్రీస్తునందు ఉన్నవాడివి అది రుజువు అది సత్యము నీకు శిక్ష విధి లేదు అందుకు అన్యాయస్తుడు అన్యాయంగానే ఉంటాడు అపవిత్రుడు అపవిత్రంగానే ఉంటాడు నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉంటాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉంటాడు పరిశుద్ధుడు ఎవరు ఏసు ప్రభు ఆయనలాగా నడుచుకొని ఆయనలాగా జీవించినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు కదా ఈరోజు మనలో ఉందా ఈరోజు అలా దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా ఆయనను ఇరుగున్నామని చెప్పుకుంటున్నాం కని మనము ఆ రీతిగా జీవించగలుగుతున్నామా ఆ రీతిగా మనం ఉండగలుగుతున్నామా ఎందుకంటే ఆయన రాకడ దినముకు సమీపంగా ఉన్నా ఏ దినమునా ఏ జామునా ఆయన వచ్చి దినము తెలియదు గనుక మీరు మెలుకుగా ఉండమన్నాడు అంటే మెలుగుగా ఉండడం అంటే నిన్న నువ్వు నిన్న బాగానే మెలుకువగా ఉన్నావు ఈ రాత్రి వచ్చేలాకి నువ్వు నిద్రించినవేమో కునికి ఆ కునికి నిద్రించే టయానికే పెండ్లు కుమారుడు వస్తాడేమో నిన్న బాగున్నాను మొన్న బాగున్నాను అనేది కాదు ఈ దినం ఎలా ఉన్నావు పాపంలో పడిపోవడానికి ఒక నిమిషం చాలు ఒక క్షకన్ జాలన్నట్టు మన జీవితాల్లో మనం అపవాదికి చోటీయడానికి పాపం చేయడానికి దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి కాబట్టి చూడండి అందుకు పౌలు అంటాడు గల రాసిన పత్రికలో ఆరో అధ్యాయ మూడో వచనంలో ఎవడైనా నువ్వు వట్టి వాడయ్యండి వట్టి వాడంటే నువ్వు ఏసుప్రభులాగా నడుచుకోకుండా ఏసుప్రభులాగా జీవించకుండా అయన ఆజ్ఞలు గై అలా ఉండి అంటే ను నిష్ఫలడు అని చెప్తుంది వాక్యం నీలో పాపం ఉంది దాని వలన వచ్చే జీవితము నీకు మరణము అంటే ఎవడైనా నువ్వు వట్టివాడై తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఇది మోసకరమైన జీవితం అన్నట్టు క్రైస్తవ్య జీవితం ఈరోజు మోసపోతుంది గ్రహించుకోవట్లేదు ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నవేమో నువ్వు గ్రహించుకోవడానికే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఎన్నికైన వాడి అనుకుంటున్నావేమో వట్టివాడవయి ఉండి ఎట్లా వట్టివాడవవుతామంటే ఆయనలాగా జీవించకుండా ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఆయన వాక్యాన్ని గైకొనకుండా ఆయన ఉండకుండా ఉండి మనము ఉట్టి కదా నిష్ఫలం మనలో ఏమీ లేదు కానీ మనమేమనుకుంటున్నాము ఎన్నికైన వాడనని ఎంచుకున్న తన్ను తానే మోసపరుచుకొని ఈరోజు జరుగుతుంది ఇది లోకంలో ఇదే ఈ ప్రవచనమే ఈరోజు లోకంలో నెరవేర్చబడుతుంది ఎవరు గ్రహించుకోవట్లేదు ఎవరు వాళ్ళని వాళ్ళను పరిశీలించుకోవట్లేదు ఎవరు వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవట్లేదు ఎవరు వాళ్ళని వాళ్ళు చూసుకోవట్లేదు వాళ్ళ తప్పులు చూసుకోవట్లా వాళ్ళ లోపాలు చూసుకోవట్లా వాళ్ళలో దేవుని పట్ల ఆయస్కరమైన వాటిని చూసుకోవట్లేదు ఎందుకంటే హెచ్చించుకుంటున్నారు ఈరోజు నీ జీవితం హెచ్చింపుగా ఉంటే ఈరోజు నువ్వు వట్టివాడ ఉండి కూడా ఎన్నికైన వాడిగా నువ్వు ఎంచుకుంటే దానికి ప్రతిఫలము దానికి నువ్వే అనుభవిస్తావన్నట్టు ఎవరికి వాడే ఎందుకంటే తనను తానే పొడుచుకున్నట్టు తనను తానే మోసపరుచుకున్నట్టు తనకు తనే శిక్ష కలగజేసుకున్నట్టు కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించాలా లేదా మనం అందరం ఆలోచించాలా లేదా ఆయన జీవించిన జీవితం జీవించని ప్రతి వాడు ఆయనలాగా జీవించని ప్రతి వానిలో సత్యము లేదు వాడు వట్టివాడు ఎన్నికైన వాడిగా చెప్పుకుంటున్నాడు ఈరోజు లోకమంత అట్లానే చెప్పుకుంటుంది లోకమంత అట్లానే ఉంది వాళ్ళు చేసే ప్రార్థనలను బట్టి వాళ్ళు ఉండే ఉపవాసాలను బట్టి వాళ్ళు నడిపించే ఆరాధన క్రమాలను బట్టి దేవునిలో ఉండేదాన్ని బట్టి మేము భక్తి మేము విశ్వాసులము మేము దేవుని ప్రకారంగా ఉన్నామంటున్నారే కానీ ఆయన ఆజ్ఞలు గైకునే విషయంలో ఏ సేవకుడు ఆలోచిస్తలేదు ఏ సేవకుడు ఆ రీతిగా వివేచిస్తలేదు ఏ సేవకుడు కూడా యేసు ప్రభు సెలవిచ్చిన ఏ మాటకి విదేయత చూపిస్తలేదు ఈరోజు నీ జీవితము నా జీవితము మన జీవితం ఆ రీతిగా ఉంటే దేవుడు మార్చుకోవడానికే చెప్తున్నాడు కాబట్టి ఆయనలాగా నడుచుకోవడం ఎట్లా కాబట్టి యసుప్రభు చెప్తుండడు యూహాను స్వార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు యశుప్రభు ఏమంటాడు నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును మీలో ఎవడైనను నాలో పాపం ఉందని మీరు చూపించగలరా ఇట్స్ అ ఛాలెంజ్ అంటుండ దేవుడు చూపించగలరా ఆయనలో పాపాన్ని అదే ఛాలెంజ్ ఈరోజు నువ్వు ఇవ్వగలవా నీలో ఆ ధైర్యం ఉందా నాలో ఏ పాపం లేదు నాలో ఏ తప్పు లేదు నాలో ఏ లోపం లేదు నాలో ఏది ప్రభు వాక్యానికి విరుద్ధకరమైన జీవితం లేదు అని నువ్వు చెప్పగలవా అలా నువ్వు చెప్పలేదంటే నువ్వు అబద్ధికుడివి నీలో సత్యము లేదు నువ్వు పాపములో ఉన్నవాడివి అప్పుడు గుడ్డివాడు గుడ్డివాడికి ఎట్లా దారి చూపిస్తాడు పాపం లేనివాడు పాపంలో ఉన్నవాడిని నడిపించగలడు కానీ ఉన్నవాడు పాపంలో ఉన్నవాడిని ఎట్లా నడిపిస్తాడు ఈ గుడ్డివాడు గుంటలో పడినట్టు వాడిని వెంబడించేవాడు కూడా గుడ్డిలో పడతారు ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుణ్ణి గురించి ప్రకటిస్తున్న మనము ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన ప్రకారంగా ఉండకుండా ఆయన ప్రకారంగా జీవించకుండా ఆయన చెప్పినట్టు సెలవిచ్చినట్టు చేయకుండా నేను దేవునిలో ఉన్నాను నేను ప్రభులోనే ఉన్నాను నేను పరిశుద్ధుని అని అనుకుంటే ఇది మోసపోవడం అన్నట్టు చెప్పండి ఈరోజు నువ్వు చెప్పగలవా అంటున్నాడు ప్రభు ఆయన చెప్పగలుగుతున్నాడు నాలో పాపం ఉందని మీరు ఎవడు చూపించగలడు ఈరోజు నువ్వు చెప్పగలవా ఈ లోకంలో నిలబడి నాలో ఏ పాపం ఉందని మీలో ఎవరైనా మనల్ని చూ చెప్పగల అటంటే ఒక్కరం ఒక్కరం కూడా నిలబడలేం ఒక్కరం అంటే ఒకరం కూడా నిలబడలేం నువ్వు చెప్పగలవా నాలో ఏ తప్పు లేదు నాలో ఏ పాపం లేదు నాలో ఏ అతిక్రమం లేదు నాలో ఏది దేవుని పట్ల చేదైన వేరు లేదు పులిసినది లేదు నేను క్రీస్తులాగా జీవిస్తున్నా క్రీస్తు అడుగు ఉన్నా క్రీస్తు చెప్పిన సెలవిచ్చిన ప్రకారంగా నేను ఉన్నా ఆయనలాగానే ఉన్నాను ఆయనతోనే ఉన్నాను అని నువ్వు చెప్పగలవా కాబట్టి మొదట మన దేవుడు ఏమై ఉన్నాడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను ప్రేమించే వాళ్ళైనా ఆయనను వెంబడించే వాళ్ళైనా ఆయనను ప్రకటించే వాళ్ళైనా ఆయనకు ప్రార్థించే ఎవరైనా కానీ వాళ్ళు పరిశుద్ధత కలిగి ఉండాల పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు నువ్వు అర్థం చేసుకోవాలా ఈరోజు నువ్వు ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నావంటే నీలో పాపం ఉంది నువ్వు గ్రహిస్తలేదన్నట్టు అందుకు యేసుప్రభ హృదయ శుద్ధి గల వారు వారు దేవుణ్ణి చూచదరంటే హృదయం శుద్ధి ఉంటే కచ్చితంగా దేవుణ్ణి చూస్తాం మనలో పరిశుద్ధత ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తాం ఈరోజు మనం చూడలేకపోతున్నామంటే మనలో పాపం ఉంది కాబట్టి యేసుప్రభ అంటుండో ఎనిమిదో అధ్యాయం నలభై వచనంలో నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు నాలో పాపం లేదు నేను పరిశుద్ధుడును ఈరోజు నువ్వు చెప్పగలవా ఈ మాట నాలో ఏ పాపం లేదు నేను పరిశుద్ధుడను నాలో ఏ పాపం మీరు నాలో చూపించలేరు అని మనం చెప్పగలమా కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనంలో ప్రభు సెలవిస్తుడు నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక పరిశుద్ధులై ఉండు అని రాయబడి ఉన్నది ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే నువ్వు పాపం చేయవు ఆజ్ఞ అతిక్రమిస్తేనే నువ్వు పాపం చేయగలవు ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట ప్రతి ఆజ్ఞ నువ్వు గైకొని నడవాల నడుచుకుంటేనే నీలో పరిశుద్ధత ఉంటది కాబట్టి మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యుండు కాబట్టి మనల్ని పిలిచిన వాడెవరు ఏసుక్రీస్తు ప్రభు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యుద్ధకు రాండి నేను మీకు విశ్రాంతి కనుగజేస్తానన్నాడు కాబట్టి ఆయన యుద్ధకు వచ్చిన మనము ఆయన ద్వారా పాపక్షమాపణ పొందినము ఆయనని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఆయన నామమున యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందడం ద్వారా ఆయన మరణ భూస్థాపితంలో పాలు ద్వారా మనం పరిశుద్ధంగా మార్చబడిన అదే పరిశుద్ధతను అదే రక్షణను ఈరోజు కొనసాగించుకోగలుగుతున్నామా కొనసాగించుకున్నవాడు పరిశుద్ధంగా జీవించిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నవాడు చెప్పగలడు నాలో ఏ పాపం ఉంది మీలో ఎవరైనా చూపించగలరా ఈరోజు ఆ మాట ఆ ప్రశ్న మనం ఎవరము ఆ మాట చెప్పగలం నీకు ధైర్యం ఉందా అంటున్నాడు ప్రభు ఎందుకంటే మనుషులు ఏం చూస్తారంట పైరూపము చూస్తారంట అంటే మనుషులు పైరూపము లక్ష్య పెడతారు కానీ ఏహో హృదయ రహస్యములు నీ చీకటి జీవితం నీ అంధకారమైన జీవితం నీ హృదయం నీ తలంపులు నీ ఆలోచనలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎలా జీవిస్తున్నావో ఎలా ఆలోచిస్తున్నావు ఎలాంటి ప్రవర్తన కలిగి ఎలా నడుచుకుంటున్నావో మనుషులకు కనబడకపోవచ్చు లోకంలో ఎవరు నిన్ను గ్రహించకపోవచ్చు గుర్తించకపోవచ్చు పరిశీలించకపోవచ్చు కానీ ఆయన కన్నులకు మన జీవితాలన్నీ సమస్తము తేటగా కనబడుతుంది నిన్ను నువ్వైనా మోసపరుచుకుంటావే కానీ ఆయనను మోసం చేయలేవు ఎందుకంటే ఆయన సత్యము నిజం కాబట్టి మన ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి అలా పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాల ఆయన ఆజ్ఞలు గైకోనకపోతే ఆజ్ఞ అతిక్రమిస్తాం అప్పుడు పాపం చేస్తాం కాబట్టి మిమ్మల్ని పిలిచిన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి కాబట్టి దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయ మూడో వచనంలో కూడా పౌలు అంటాడు మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మొదట దేవుని చిత్తం ఈ లోకంలో ఉన్న అందరి పరిశుద్ధంగా ఉండాలన్నదే దేవుని చిత్తం ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేరు అపవిత్రుడు ఎవడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు పిరికి వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి ప్రవేశించలేరు అవిశ్వాసులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు అసహ్యులు నరహంతకులు విగ్రహారధికులు వ్యభిచారంలో ఉన్నవాళ్ళు మాంత్రికులు చూడండి వీళ్ళు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు అసహ్యులు అంటే ఎవరు నులివెచ్చని జీవితం వెచ్చగానే లేవు నువ్వు లేవు కాబట్టి నీ నోటిన నా ఉమ్మి ఉద్దేశ అంటాడు దేవుడు నరహంతకులు ఎవరు కపటము చూపి నరహత్య జరిగించేవాడు తన సహోదరుని ద్వేషించేవాడు ప్రతివాడు నరహంతకులు ఈరోజు ఎవరు లేరు నరహంతకులు ఈరోజు ఏ సంఘాల్లో ఏ సేవకుల మధ్య సమాధానం ఉంది ఆయన ఆజ్ఞలు గైకోనేవాడి ఆయన అందరితో సమాధానం కలిగి ఉండమంటే ఎందుకు ఉండలేకపోతున్నారు సేవకులు పిలిచి ప్రభువా ప్రభు అంటే చూడండి ఎంత గుడ్డితరమైన జీవితం జీవిస్తున్నది ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు విప్పబడలేదు ఈరోజు నీ మనోనేత్రాలు విప్పబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి మనం కలిగి ఉన్న భక్తిని బట్టో నమ్మకాన్ని బట్టో విశ్వాసాన్ని బట్టి కాదు దేవుడు చూసేది నీ ఆజ్ఞ ఆయన మాట వినేది ఆయన చూస్తాడు అది శ్రేష్టం అన్నాడు ఆయన ఆజ్ఞలు దై ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకోకపోతే నువ్వు పాపం చేసిన అంటున్నాడు దేవుడు కాబట్టి చూడండి కాబట్టి మనమంతా పరిశుద్ధులగుటకే అనగా మీరు జాగత్వంకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే నాలుగో అధ్యాయంలోనే దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలోనే పరిశుద్ధులగుటే దేవుడు మనల్ని పిలిచిను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకుంది మనం పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు ఎందుకు అపవిత్రులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు కాబట్టి ఈరోజు మనం మనల్ని పరిశీలించుకోవాలా మనల్ని మనం పరీక్షించుకోవాలా ఆయనలాగా జీవించగలుగుతున్నామా ఆయన ఎందున్నామని ఎలా రుజువంట ఆయన ఎలాగూ నడుచుకునేను అలాగే తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు చూడండి మనకు మాదిరి రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభు ఆయనతో ఆ స్థానంలో ఎవరిని మనం ఎట్లా పెట్టగలం ఆయన మహిమని ఆయనకి రాకుండా దొంగిలిస్తేనే మలాఖీ గ్రంథంలో దేవుడు ఎంత నొచ్చుకున్నాడు ఆయన స్థానాన్ని ఇంకెవరితో మనం చెప్పండి ఆ స్థానంలో పెట్టగలం ఎవరు ఆయనకన్నా యోగ్యుడు ఆ పరలోకమందు ఆ ముద్రలు విప్పడానికి ఆ గ్రంథాన్ని విప్పడానికి యుహోన్ భక్తుడు చూసినప్పుడు అక్కడ ఎవడు యోగ్యుడు లేడే ఈరోజు ఈ లోకంలో ఎవడన్నా యోగ్యుడు అన్నాడు ఆయనలాగా ఆయనలాగా పరిశుద్ధత కలిగిన ఆయనలాగా జీవించేవాడు కాబట్టి ఆయన స్థానంలో మనం వేటిని పెట్టలే వేటిని పోల్చలే ఎందుకంటే యోగ్యుడు ఒక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ సత్యం నీకు తెలిస్తే ఆయన కన్నా దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించవు నీ భార్యను ప్రేమించవు నీ బిడ్డలను ప్రేమించవు నీ తల్లిదండ్రులను ప్రేమించవు నీ అక్కజల్లిని ప్రేమించవు నీకు కలిగిన సమస్త యావత్ను ఏదైనా అది ధనమైన వెండైనా బంగారమైన ఆఖరికి నీకొచ్చే పేరు ప్రఖ్యాతులైన నువ్వు ప్రేమించవు ఎందుకంటే ఆయన కృపలేనిది వాటిలో ఏది నీకు రాదు కాబట్టి నువ్వు వాక్యం బాగా ప్రకటించినా ఆయన జ్ఞానం ఇవ్వకపోతే ఆయన వాక్కు నీ కీగపోతే నువ్వు చెప్పలేవు అప్పుడు నువ్వెక్కడ గొప్పవాడివైనట్టు ఆయన సమస్తము నీ ద్వారా బలపరిచి చేయకపోతే నువ్వేమీ చేయలేవు కదా అద్భుతాలైన ఆశ్చర్యకారులైన స్వస్థత అలా నువ్వెలా గొప్పవాడివైనావు ఈరోజు మనుషుల్ని హెచ్చించుకుంటున్నారు ఆ రీతిగా హెచ్చించుకున్న వాళ్ళని మనుషులు వెంబడిస్తున్నారు దేవుణ్ణి వెంబడించట్లా మనుషుల్ని వెంబడిస్తున్నారు డినామినేషన్ మా సిద్ధాంతాలు మా విధానాలు అంటున్నారు కానీ ప్రభు విధానం ఏందో తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు నీ జీవితం నా జీవితం మన జీవితాలు ఎలా ఉన్నాయో దేవుడు చూసుకోమంటుండు ఎందుకంటే ఆయన మహిమకు కాబట్టి యహోవా పరిశుద్ధుడు ఆయనను మహిమ పరచుడి ఘనపరచుడి ఆయన ఎదుట సాగిల పడుడి కీర్తనల గ్రంథంలో కాబట్టి ఆయన పరిశుద్ధుడు గణపరచడానికి యోగ్యుడు నువ్వు గొప్పగా చెప్పడానికి అరుగుడు సమస్తము నువ్వు ఆయన పట్ల ఉండాలి తప్ప ఈ లోకంలో ఎవరు గొప్ప వాళ్ళు కాదు వాళ్ళ ద్వారా దేవుడు మనతో మాట్లాడిండు అంతే వాళ్ళ ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేసిండు అంతే కానీ మనుషులను దైవం మనుషులు కల్పించిన పద్ధతులే దైవ ఉపదేశములని ఈ మనుషులు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నాను అన్నాడు యసుప్రభు ఈరోజు ఆరాధించే వాళ్ళు లేరా ఆ రీతిగా భక్తి చేసే వాళ్ళు లేరా యశుప్రభుని ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు మనుషులు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశములని భావించి వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట నిస్పలడు ఎందుకు నువ్వు ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనిచ్చు నువ్వు ఆయన ఆజ్ఞలే గైకోనని వాడివి నువ్వు అపద్ధికుడివి అందుకు ఏసు ప్రభు వ్యర్థంగా అన్నాడు నీలో సత్యం లేదు నువ్వెలా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది ఎందుకంటే వాళ్ళ హృదయంలో వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ హృదయంలో వాళ్ళ డినామినేషన్ ఉంది వాళ్ళ కాపరు ఉన్నాడు ఈరోజు అట్లనే భావిస్తున్నారు దేవునికి బాధ ఉండదా నేను విమోచించిన వాడు నీ కొరకు సిలువలో బాధపడినవాడు తన ఎంతో ప్రయాస పడినవాడు అంతగా నీ పట్ల ఆయన ప్రయాస పడితే పౌలు పరందీ సంగంతో నేను పౌలు వాడను నేను కెపా వీళ్ళెవరు నీ కొరకు సిలువలో ప్రయాస పడినవాడు యేసు ప్రభు ఒక్కడే మహిమ పరచడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు ఘనముగా ఎంచడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు నువ్వు కీర్తించడానికి స్థుతించడానికి ప్రకటించడానికి గొప్పగా చేసి చెప్పడానికి అర్హుడు యోగ్యుడు యశుక్రీస్తు ప్రభు అక్కడే ఈ లోకంలో ఎవరు ఆయనతో పెట్టలేం ఎందుకంటే ఆయన దృష్టికి ఏది ఘనముగా ఎంచబడతదో అది ఆయన దృష్టికి నీచమంట మనుషులు ఘనంగా దేవుని దృష్టికి అసహ్యం అందుకు అసహ్యపడేకాడ దేవుడు వీళ్ళు ఆరాధిస్తున్నారు ప్రభువా ప్రభువా అంటున్నారు ఏం చేయాలా ప్రభు హృదయంలో ఎవరో ఉన్నారు చూడండి ఎంత గుడ్డితనంలో ఎంత అంధకారంలో మనుషులు జీవిస్తున్నారు ఈరోజు అలా మనం ఉండకూడదు అట్టి వారిగా మనం ఉండొద్దు అంటున్నాడు ప్రభు వాళ్ళలాగా నువ్వు చేస్తే నీకు వాళ్ళకి తేడా ఏం లేదు వాళ్ళ అపద్ధికులు వాళ్ళలో సత్యం లేదు నువ్వు అపద్దికుడివి నీలో సత్యం లేదు కానీ చెప్పుకోవడం మాత్రం నేను యశు ప్రభుని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నాం ఆయన ఎందున్నామని చెప్పుకుంటున్నాం కానీ ఆయనలాగా నడుచుకోలేకపోతున్నాం ఆయనలో ఉన్నామని చెప్తున్నాము ఆయనలో ఉంటే ఆయన పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధతలో ఉండి ఆయనలో ఉండాలి కదా అపవిత్రంగా ఉండి ఎట్లా ఉంటాం ఆయనలో కాబట్టి చూడండి ఏబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో అందరితో సమాధానమును కాబట్టి మన దేవుడెవరు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండాలా మనము సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా ఉండాలా అని దేవుడు సెలవించు మన దేవుడెవరు సమాధానకర్త యశు ప్రభులో కాబట్టి మనం రక్షించబడ్డాం ఆయన సమాధానం కాబట్టి సివలో ఆయన అంతగా ఓపిక ఓర్పు సహనం కనబరిచింది కాబట్టి మన దేవుడు సమాధానానికి కర్త అలాంటి సమాధాన కర్తయగు దేవుణ్ణి నువ్వు వెంబడించే వ్యక్తివైతే దేవుడు అంటుడు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి ప్రయాస పడమంటు ఈరోజు నువ్వు సమాధాన పడగలుగుతున్నావా ఈరోజు ఏ సేవకులు ఏ డినామినేషన్ వాళ్ళు ఎవరు ఎవరితో సమాధాన పడుతున్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు ఒకరిని ఒకరు కించపరుచుకుంటున్నాడు ఒకరిని ఒకడు గొప్ప చేసి ఇంకొకరిని కించపరుస్తున్నాడు దేవుడు చెప్పిండు ప్రతి మనుషులు వాళ్ళెవరైనా కావచ్చు వాళ్ళు అవసరం లేదు నీ ఇరుగు వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరితో మనం సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడడు కాబట్టి అందుకు దేవుడు నేను పరిశుద్ధుడిని మిమ్మల్ని పిలిచిన వాడని నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులై ఉండమంటున్నాడు మరలా దేవుడేమంటుండు నేను సమాధానానికి కర్తను మీరు నా పిల్లలు నా కుమారులు నా రాజ్యానికి వారసులు కాబట్టి నేను సమాధానానికి కర్తనైతే నన్ను వెంబడించే మీరు సమాధానం కలిగి ఉండాలా లేదా అందరితో సమాధానం కలిగి ఉండాలా లేదా ఈరోజు మన జీవితంలో మనం ఆ రీతిగా అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించగలుగుతున్నామా ప్రయత్నిస్తే ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి ఎందుకు విడాకలు పోతారు ఎందుకు సేవకులు ఒకరిని ఒకరు దూషించుకుంటారు ఎందుకు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటారు ఒకరిని ఒకరు గొప్ప చేసుకొని ఇంకొకరిని కించపరుచుకుంటారు ఎందుకంటే దేవుడు చెప్తుడు సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదరు మత్త వార్త ఐదులో తొమ్మిది ఎవరు మన దేవుడు సమాధాన కాబట్టి ఆయన పిల్లలము ఆయన వారసులము ఆయన కుమారులము కుమార్తెలమై ఉన్న మనము ఎట్లా ఉండాలంట సమాధాన పరుచువారుగా ఉండాల అందరితో వారు దేవుని కుమారులు అనబడదురు ఎవరు సమాధాన పరిచేవాళ్ళు సమాధానము కలిగి ఉండేవాళ్ళు అందరితో నన్ను ప్రేమించేవు నేను నిన్ను ప్రేమిస్తే నీ నీ ప్రేమ ఏ పాటిద అంటాడు అన్యజనులు సుంకరులు అలానే చేస్తున్నారు కదా అంటాడు మీకు వందనాలు చెప్పే వాళ్ళకి మీరు వందనాలు చెప్పుకుంటే మీకేముంది ఫలం మీరు ఇచ్చే వాళ్ళకి ఇస్తే మీకేముంది ఫలం కాబట్టి మనతో మంచిగా ఉన్న వాళ్ళనో మనం మంచిగా ఉండడం కాదు మంచిగా లేని వాళ్ళతో కూడా సమాధాన పడి ఆయన సువార్థను చెప్పాల కాబట్టి సమాధాన పరుచు ధన్యులు వారు దేవుని కుమారులు కాబట్టి రోమాపత్రికలో పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో కూడా సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ఈరోజు సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులు అందులో ఏ కులం వాడు ఉండొచ్చు ఏ మతం వాడు ఉండొచ్చు ఏ జాతి ఉండొచ్చు అతడు చిన్నవాడ్యి ఉండొచ్చు పెద్దవాడ ఉండొచ్చు ధనికుడై ఉండొచ్చు దరిద్రుడై ఉండొచ్చు ఏ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు కానీ నీ పనేది నా పనేది మన అందరి పనేది నువ్వు సమాధానము కలిగి ఉండాలా ఇది నీ పని నేను సమాధానం కలిగి ఉండను ఎందుకు నన్ను నా పట్ల ఏదైనా చేసి ఉండొచ్చు నన్ను గాయపరిచుండొచ్చు తిట్టుండొచ్చు దూషించుండొచ్చు కానీ మన హృదయాలు అంగీకరించు ఎందుకంటే మనము ఇలోక రీతిగా చనిపోయి దినదినము క్రీస్తులో చనిపోయి బ్రతికే వాళ్ళం ఇవి కలిగి ఉంటాం కానీ మనం మనలాగానే జీవించే కాబట్టి ఈరోజు సేవకులు ఆ రీతి ఏసుప్రభులో దినదినం ఎక్కడ చనిపోతున్నారు చనిపోతే ఫలం కనిపిస్తుంది కదా నేను ఫలించినానంటే దానికి ఒక ఫలం ఉంటుంది కదా కాబట్టి దేవుడేమంటుండడు మనుషులందరితో మనం సమాధానం కలిగి ఉండాలి అదే అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించండి అంటున్నాడు అంటే ప్రయాస పడండి పరిశుద్ధత లేకుండా సమాధానం లేకపోతే పరిశుద్ధతని ఎందుకు చెప్పిండు సమాధానం లేకపోతే కోపం వస్తుంది ద్వేషం వస్తుంది ఈర్ష్య వస్తుంది అసూయ వస్తుంది వాడిని సనుగుతము అనరాని మాటలు అనేస్తాం చూడండి నువ్వు కోపడ్డావు కోపం కాస్త ద్వేషం చూపించిన ద్వేషం ఏమైంది నువ్వు నరహత్య చేస్తే నువ్వు పరిశుద్ధుడు పెట్టవుతావు నరహత చేయొద్దన్నాడు కదా ఆజ్ఞ అంటే సమాధానం వల్ల కోపము ద్వేషము అసూయ ఈర్ష్యలు భేదాలు విమతలు మత్సరములు క్రోధములు కక్షలు ఇవన్నీ కలుగుతాయి కాబట్టి ఇక ఎక్కడ ఉంటది పరిశుద్ధత చూడు నీ జీవితంలో సమాధానం పడకపోవడం వల్ల నువ్వు ఎంత అపవిత్రుడు అయిపోయినావు ఈరోజు సేవకులు ఎంత గుడ్డి అపవిత్రులుగా జీవిస్తున్నారు పిల్ల పట్ల ప్రభుకి ఏమన్నా ఇష్టం ఉందా పోడం లేదు ఈరోజు మన పట్ల ప్రభుకి ఇష్టం ఉందా మనం నశించిపోవడం లేదు అందుకు దేవుడు అంటాడు నీతి మంతులు మారు మనసు అక్కర్లేని వాళ్ళకన్నా మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై సంతోషం అంట ఆ ఒక్క పాపి నేనైనా ఉండొచ్చు మీరైనా ఉండొచ్చు అయ్యో ఈ రీతిగా ఉండకపోతే నేను దేవుని పరిశుద్ధత కలిగి ఉండకపోతే అయినా రాజ్యంలో ఉండకపోతే ఇక మీదట అన్న నేను సమాధాన నేను ఎవరితో కక్షలు పెట్టుకున్నాను ఎవరిని ద్వేషించున్నాను ఎవరి మీద మత్సరంతో నిండుకొనున్నాను ఎవరిని ద్వేషిస్తున్నాను ఎవరిని శత్రువుగా భావిస్తున్నాను ఎవరి పట్ల పరగ తీర్చుకుంటున్నాను ఎవరి పట్ల నిరంతరము నేను సనుగుతున్నాను గొనుగుతున్నాను నా నోటితో భయంకరంగా చేస్తున్నాను వాళ్ళు ఎవరైనా కావచ్చు నేను పోయి వాళ్ళ పట్ల సాగిల పడతా తగ్గించుకుంటే హెచ్చించబడతావని తెలుసు కదా నీకు కాబట్టి చూడండి అంటే నువ్వు సమాధానం కలిగి నీలో పరిశుద్ధత ఉండదని చెప్తున్నాడు ఇప్పుడే సమాధానం అంటే కాదు కదా సమాధానం లేకపోవడం వల్లనే కోపం వస్తుంది ద్వేషం వస్తుంది కక్షలు వస్తాయి మత్సరాలు వస్తాయి భేదాలు వస్తాయి పగలు వస్తాయి శత్రుత్వం వస్తుంది ఇంత అనర్థాలు వస్తాయి అన్నట్టు అందుకు ఈ రెండు మాటలు ప్రభు అంత ప్రాముఖ్యంగా ప్రయత్నించండి లేకపోతే పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేరని చెప్తున్నాడు తన యొక్క భావాన్ని తన యొక్క అర్థాన్ని ఒక ప్రవచనంలో దేవుడు వ్యక్తపరుస్తున్నాడు వెల్లడిపరుస్తున్నాడు కానీ మనం గ్రహించం ఎందుకంటే ఇవి మనం చూడం ఎందుకంటే వీటిలో బాగానే ఉన్నాం అనుకుంటాం కానీ ఎక్కడ బాగున్నాం బాగుంటే దాని ప్రతిఫలం ఏది దాని ఫలం ఏది బాగున్నాను అనుకుంటే చెప్పుకుంటే కాదు కదా వెలిగినాను అంటే వెలుగు కనపడాలి కదా చీకటి ఎందుకుంటది ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆజ్ఞల ప్రకారంగా నువ్వు కనిపించాలి కదా బైబుల్లో అందరూ కనిపిస్తున్నారు కదా కాబట్టి పిలి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండేది ఎందుకంటే ఆయన దేవుడై ఉండి కూడా మనిషిని పొలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా మార్చుకున్నాడు ఆకారమందు ఆయన మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా విదేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునిను కాబట్టి యసుప్రభులాగా నడు ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగనే మనము నడుచుకున్న బద్దులేమో ఆయన పరిశుద్ధుడు మొదట రెండు ఆయన సమాధాన కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేవు నువ్వు సమాధాన వ్యక్తిగా లేకుండా ఉంటే దేవుని కుమారుడువు అని అనబడవు ఇప్పుడు ఆయన మనస్సు ఆయనలో తగ్గింపు స్వభావం తనను తను తగ్గించుకున్నాడు కాబట్టి యో యోగ్యత ఉందని శిష్యుల పాదాలు గడిగిండు మళ్ళీ ఎవరు నన్ను వెంబడించే వారు ఇలా ఉండాలన్నాడు చూడు అంటే అంత తగ్గింపు జీవితం కలిగి ఉండాలి కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదహారో వచనంలో ఏడ్చువారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి అంటే ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండాలంటే ముందు సమాధానం అనేది ఉంటేనే కదా మనసు ఉంటుంది వాడి చెప్పేది నేను వినగలను నేను చెప్పేది వాడు వినగలను ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడం ఒకరిని ఒకరు బోధించుకోవడం ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవడం సరి చేసుకోవడం ఉంటది నాలో సమాధానమే లేదు నేను హెచ్చించుకుంటే నేను నీకెందుకు ఎందుకు వస్తాను చూడు క్రైస్తవ్యం ఎంత చెడిపోయిందంటే అంతగా చెడిపోయి పాడైపోయింది చూడండి ఒకరినితో ఒకడు మనస్సు ఉంచక ఉండు హెచ్చువాటి ఎందు చూడండి యశుప్రాభ ఎందుకు చెప్పిండు క్రీస్తు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు దేవుడు తన స్వభావాన్ని తగ్గించుకున్నాడు తన దైవత్వాన్ని తగ్గించుకున్నాడు అంటే ఎవరు సమీపించరని తేజస్సులో ఉన్న దేవుడు తన యొక్క ఔన్నత్యాన్ని అంత ఉన్నతమైన దాన్ని విడిచిపెట్టి ఆయన పుట్టుక గాని ఆయన అంటాడు తండ్రి మనుషులు తలవాల్చుకునేటకు స్థలం ఉంది కాదు ఆకాశ పక్షులైనా తలవాల్చుకునేటకు స్థలం ఉంది మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు చూడండి ఇంత విశాలమైన భూమిలో ఆయనకు స్థలం లేదంట ఆయన రాజులను రాజులను చేసేండు ఎంతో గొప్ప స్థితికి లేవనెత్తిండు ఎంతో మందిని కానీ ఆయన ఎంత తగ్గించుకున్నాడు ఈరోజు నీ జీవితం అంత తగ్గింపు జీవితం ఎందుకంటే నేను ఎన్నికైన వాడిని అని ఎంచుకుంటున్నా వట్టి వాడివని ఎంచుకోవట్లా నాలో లోపం ఉంది నాలో ఇంకా ప్రభుకి ఆయస్కరమైనవి ఉన్నాయి నేను ఇంకా ఆయన ఆజ్ఞల ప్రకారం కొన్ని నడుచుకోలేదు కాబట్టి నా చెవులు మందం నా హృదయం బండైతే నేను ఎట్లా వినగలను హెచ్చించుకున్న హృదయం అట్లానే ఉంటది ఎందుకంటే వారు మార్పు చెందరన్నాడు యేసుప్రభు ఎందుకంటే వాళ్ళ చెవులు మందమై ఉన్నాయి వాళ్ళ హృదయము కఠినమైందన్నాడు దేవుడు బండలాగా మార్చుకున్నారు ఎందుకంటే హెచ్చింపు జీవితం నేను బాగానే ఉన్నా అంతా బాగానే ఉంది నాలో నాలో ఏ తప్పు లేదు ఆ మహాబబులోని వేసి కూడా అట్లానే ఆలోచిస్తుంది కదా ఈరోజు మనుషులు కూడా అట్లనే ఆలోచించుకుంటున్నారు వాడు వట్టి ఉండి కూడా ఎన్నికైనా వాడని ఎంచుకుంటున్నాడు వాళ్ళ బలహీనతలు కూడా నేను బలవంతున్నాను ఎంచుకుంటున్నాడు వాళ్ళ లోపం ఉండి కూడా నేను బాగానే ఉన్నాను కాబట్టి దేవుడు అంటుడు హెచ్చు వాటి ఎందు మనస్సు ఉంచక వాటి ఎందు ఆసక్తులై ఉండుడి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి అదే క్రీస్తు కలిగిన మనస్సు అలా తగ్గించుకుంటే నిన్ను గాయపరిచిన వాడు ఎవడైనా నిన్ను తిట్టిన వాడు ఎవడైనా నిన్ను దూషించిన వాడు ఎవడైనా నీ మీద ఏమైనా చేస్తుండొచ్చు నువ్వు తగ్గించుకుంటే నువ్వు వెళ్ళి సమాధాన అక్కడ అవుతుంది దేవుని కార్యం ఈరోజు నువ్వు తగ్గించుకోగలవా నీలో ఆ తగ్గింపు స్వభావం నీలో ఉందా ఈరోజు మనలో ఉందా ఏ విషయంలో కూడా మనం వాదిస్తామన్నట్టు తర్కిస్తామన్నట్టు నేను బాగానే ఉన్నాను అంటే ఒక వ్యక్తి నీలో ఇది లోపం ఉంది అది తెలిసినోడైనా తెలియనిోడైనా చిన్నోడైనా పెద్దోడైనా నీలో ఈ తప్పు ఉంది ఇది నీలో బాగా లేదంటే అంగీకరించలేమన్నట్టు ఎందుకు నేను దేవుణ్ణి ఎరిగి బాగానే ఉన్నాను అనుకుంటా నీ భక్తిని బట్టి అంతే తప్ప వాక్యాన్ని బట్టి కాదు ఆయన ఆజ్ఞలను బట్టి కాదు ఆయన ప్రకారంగా ఉండేదాన్ని బట్టి కాదు నీ భక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు తలంచుతున్నావు తప్ప వాక్య ప్రకారంగా పరిశీలించుకోవన్నట్టు ఈరోజు మనుషులు అట్లనే గుడితనంలో ఉన్నారు అందుకు వారి హృదయము అంధకారమయను అంటాడు యేసుప్రావు కాబట్టి మనం తగ్గు వాటి ఎందు ఎప్పుడైతే ఆసక్తులు ఉంటామో ఎవరు చెప్పినా వినగలుగుతాం గ్రహించగలుగుతాం నేను ఒక దినము ఇట్లా యూట్యూబ్ ఆన్ చేసి చూస్తుంటే ఆ సినిమా పాట ఏదో వస్తుంటే మా కొడుకు వచ్చి నువ్వు సినిమా పాటలు ఎందుకు పెడుతున్నావు నువ్వు దేవుని పాటలు పెట్టు అని అన్నాడు నేనేం చేయాలా నువ్వు నాకు చెప్పేవాడివన్నీ పీకాల వెంటనే ఆపేసిన గ్రహించిన దేవుడు మాట్లాడితే ఇలాంటి వాళ్ళ చేత కూడా నా బుద్ధి చెప్పగలడు నా కొడుకే కానీ నాకు బుద్ధి చెప్పినట్టు చేసింది అన్నట్టు అట్లానే దేవుడి విధానం ఉంటది ఇప్పుడు అతను ఏదో చెప్పిండని నేనేదో కాదు కదా నువ్వు చేసే తప్పు అని దేవుడు తెలియజేస్తా ఉంటాడు నువ్వు వెళ్ళే మార్గము తప్పు నువ్వు కలిగి ఉన్న జీవితం తప్పు ను చేసే విధానం తప్పు ను వెళుతున్న మార్గం తప్పు అంటాడు మనం గ్రహించుకోవాలా చేస్తుంది తప్పు మళ్ళీ ఎట్లా సరి చేస్తా సమర్థించుకుంటాం సమర్థించుకుంటే అట్లనే ఉండిపోతావు కదా అట్లనే చూస్తాం భ్రష్టుడు కాబట్టి మనం ఎవరుమైనా కానీ తగ్గింపు స్వభావం తగ్గింపు వాటి పట్ట ఆసక్తులయ్యుండి మీకు మీరే బుద్ధిమంతులం అని అనుకోనవద్దు నేను బుద్ధిమంతుణ్ణి నేను ఎరుగున్నాను నేను అంతా బాగానే ఉన్నాను అలా ఏం లేదనుకుంటే నువ్వు ఏం నేర్చుకో వాక్యం కూడా వినలేవు చాలా కష్టం అవుతుంది నీకు నాకు అన్నీ తెలుసు నేను అంతా బాగానే ఉన్నాను నేను అన్నీ బాగానే చేస్తున్నానంటే నువ్వు ఎవరు చెప్పింది వినలేవు నువ్వు వినలేని స్వభావం సైతాన్ని కలిగించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు తన విధానాన్ని అది ఎవరి ద్వారైనా నీకు తెలియజేసినప్పుడు నువ్వేం చేస్తావంటే దాన్ని ఏం చేస్తావు రిజెక్ట్ చేసేస్తావు అప్పుడేమవుతుందంటే దేవుని కార్యం నీ జీవితంలో చూడక నువ్వు శ్రమల పాలు కష్టాల పాలైపోతాం అనారోగ్యాల పాలైపోతాం దేవునికి దూరంగా అయిపోతాం కాబట్టి యశుప్రభుని వెంబడించే వాళ్ళలో పరిశుద్ధత ఉండాలా ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలా ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగా నడుచుకున్న బద్దుడై ఉండాలా ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలా ఆయన సమాధాన కర్త కాబట్టి మనము సమాధానం కలిగిన వారిగా ఉండాలా ఆయన మనసు కలిగి మనం తగ్గింపు మనసు కలిగి ఉండాల తగ్గింపు స్వభావం కలిగి ఉండాల ఎందుకంటే మత్తాయసు వార్త ఇరవై అధ్యాయం పన్నెండో వచనంలో తన్ను తాను హెచ్చించుకున్న తగ్గింపబడును హెచ్చించుకున్న వాడు ఎప్పుడు తన్ను తాను తగ్గించుకున్న వాడు ఈ వాక్యం తెలిసిన నిజంగా దేవుణ్ణిలో హెచ్చింపు ఎందుకంటే ఏం చేస్తాడు ప్రతి విషయంలో తగ్గువాటి ఎందు ఆసక్తి కనబరుస్తాడు హెచ్చింపు వాటిలో కాదు ఒకవేళ నీ దగ్గరికి వచ్చి చిన్న పిల్లోడే కానీ చెప్పినా ఒకవేళ నువ్వు రక్షణ గాని అయినా కానీ నువ్వు బలపరిచిన వ్యక్తి అయినా నువ్వు చెప్పి బలపడిన వ్యక్తి వచ్చి నీకు చెప్పినా కానీ నువ్వు వినగలిగే స్వభావం కలిగి ఉంటావే తప్ప నువ్వు చెప్పితే నేను నేర్చుకోవాలా నీ ద్వారా నేను తెలుసుకోవాలా నీ ద్వారా తెలుసుకునే స్థితికి నేను దిగజారలేదు అన్నట్టు ఈ లోకస్థ అలాంటి వారిగా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు అట్లా ఉంటేనే చివరి వరకు దేవుడు మనకు తెలియజేసేవన్నీ గ్రహించుకోగలుగుతాం వివేచించగలుగుతాం అరితిగా ప్రభు పట్ల ఉండగలుగుతాం చూడండి మత్తాయి సు వార్త అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను కాబట్టి దేవుడు తగ్గించుకున్నాడు అలాగే ఆయన దీన అంటే యశు ప్రభు మనం సమాధానం కలిగిన వారిగా ఉండాలా మనం పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలా మనం సాత్వికుల్లాగా తగ్గువాటి ఎందు ఉండాలా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలా తగ్గింపు జీవితం కలిగి ఉండాల ఇప్పుడు దేన మనుసు కలిగిన వారిగా ఉండాల అందుకే పేదలు రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయం ఐదో వచనంలో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకుని ఈరోజు నీ అలంకరణ ఏమై ఉండాలా దీన మనసు దీన మనసు అనే కలిగి ఉండాల ఏ రోజు ప్రతి దినం ఇరవై నాలుగు గంటలు అలానే కలిగి ఉండాల ఎంతకాలం నీ విమోచన దినం వరకు ఒక దినం పరిశుద్ధత కలిగుండి ఒక దినం సమాధాన పడేలాగా ఉండి ఒక దినం తగ్గింపు జీవితం కలిగుండి ఒక దినం దేన మనసు కలిగుండి ఒక దినంతో నీ జీవితం అయిపోలేదు నీ విమోచన దినము ఎప్పుడైతే ఉందో ఆయన నీ ఎదుట ప్రత్యక్షమయ్యే ఆ దినం వరకు ఈ స్వభావాన్ని ఆయనలాగా నడుచుకునే రీతిగా నువ్వు ఉండాల ఒకరిని ఒకరిని ఘనంగా ఎంచుకోమన్నాడు ఘనంగా ఎంచుకుంటే ఏముండదు ఉండదు నేనే ఘనంగా ఉన్నవాడిని నేనే గొప్పవాడిని నాకే అన్ని తెలుసు నాలో ఏ తప్పు లేదు నాలో ఏ లోపం లేదు నేను పర్ఫెక్ట్ కాబట్టి నువ్వు చెబితే నేను వినాలా నువ్వు చెబితే నేను నేర్చుకోవాలా నీ ద్వారా నేను తెలుసుకోవాలా నీకేం తెలుసు బైబుల్లో అంటారు నీకు బైబుల్ ఏం తెలుసు అంటారు ఏం తెలియాలా యస్సు ప్రభుకి అన్ని తెలుసు కదా పరిశుద్ధాత్ముడికి ఆయనలో ఉంటే ఆయన నాలో ఉంటే నేను నా తండ్రి ఏకమై ఒకలాగానే ఉంటే సమస్తము తెలియపరిచేవాడు దేవుడే కదా ఆయననే కదా జ్ఞానం ఇచ్చేవాడు వివేచన ఇచ్చేవాడు తెలివినిచ్చినవాడు అన్ని అనుగ్రహించేవాడు కృపను అనుగ్రహించేవాడు ఆయన ఇష్టం కదా ఆయన అన్ని అనుగ్రహించి బలపరిచి నడిపించేవాడు ఆయన ఉండగా నాకేం తెలియాల ఆయన కన్నా నాకేం తెలుసు కాబట్టి ఈ లోకస్తుల్లాగా ఈ లోకంలో యసు ప్రభుని గుడ్డిగా వెంబడించే వల్లాగా మన భక్తి గుడ్డిగా ఉంటే ను వినవు గ్రహించవు అప్పుడు పాపం చేస్తావు అతిక్రమిస్తావు దాని తగ్గ ప్రతిఫలము అనుభవిస్తావు అన్నట్టు కాబట్టి మనం అందరి అందరితో సమాధానం కలిగి ఉండమన్నాడు కాబట్టి అందరి ఎడల వాళ్ళు ఎవరైనా కానీ నువ్వు నేను మాత్రము దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మనం అలంకరించుకోవాల ఎట్లయితే ఉదయాన్న లేసి బ్రష్ చేసి శుభ్రంగా స్నానం చేసి మంచిగా టక్ చేసుకొని మంచిగా అంత ఎంత బాగా అలంకరించుకొని మన పనుల్లోకి వెళ్తామో ఈ లోకంలో దేవుని ఉన్నప్పుడు అట్లా మనల్ని మనం దీన మనసు అనే దాన్ని అలంకరించుకోవాలి ఆ మనసు ఏం చేస్తుందంటే సమాధాన పడతుంది ఆ మనసు తగ్గింపులాగా చేస్తుంది ఎదుటి పట్ల జాలి చూపిస్తుంది వినయం చూపిస్తుంది విధేయత చూపిస్తుంది కాబట్టి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను ఆయన కృప అనుగ్రహించబడాలా ఆయన కృపను పొందుకోవాలంటే నువ్వు హెచ్చు వాటి ఎందు మనస్సు ఉంచుక ఇక మీదట నీ జీవితంలో తగ్గువాటి ఎందు మనస్సు పెట్టుకోమని చెప్తున్నాడు ఎందుకంటే అహంకారులు హెచ్చించుకునే వాళ్ళు ఘనంగా ఉండేవాళ్ళు గొప్పగా చెప్పుకునే వాళ్ళకి ఏసు అవసరం లేదు వాళ్ళతో పని లేదు అందుకు ఈ లోకంలో వాళ్ళ జ్ఞానులు కదా గొప్ప వాళ్ళు కదా వాళ్ళని సిగ్గుపరచడానికి వెర్రి ఎంచుకొని వాళ్ళకి బుద్ధి చెబుతాడు అన్నట్టు ఎవరు మేము బుద్ధిమంతులము అనుకునే వాళ్ళకి ఈ లోకంలో బుద్ధి లేని వాళ్ళకి బుద్ధినిచ్చి జ్ఞానాన్నిచ్చి వాళ్ళకి బుద్ధి జ్ఞానం చేపిస్తాడు అలాంటి గొప్ప దేవుడు దేవుడు ఎందుకంటే వీళ్ళు దేవునితో సమానంగా పోల్చుకుంటే హెచ్చింపు కదా కాబట్టి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఏమై ఉండాలంట దీన మనుష్లై ఉండాలా అందుకు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు హెచ్చింపుచ్చుకునేవాడు తగ్గించబడతాడు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు ఎట్లా తీర్మానించుకుంటావో ఎట్లా నడుచుకుంటావో నువ్వు తీర్మానించుకోవాలా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరమలా వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునిను కాబట్టి ప్రేమించుండు కాబట్టి మనల్ని రక్షించుకున్నాడు మన పాపముల నిమిత్తం మృతి సమాధి చేయబడ్డాడు మూడో దినాన లేచి కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంట అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోవాల కాబట్టి ఆ ప్రేమ ఎలాంటిదంటే రోమా రాసిన పత్రికలో రోమిలకు రాసిన పత్రికలో పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మీ ప్రేమ నిష్కపటమైన ఉండవాలి నువ్వు నీ ప్రేమలో కపటం ఉండకూడదు నా ముందు బాగానే బాగుండి నా హృదయంలో చెడుతనం నీ నా పెట్టుకుంటే నీ ప్రేమ కపటంతో ఉండింది విషముతో ఉండింది వాళ్ళ నోటిల్లో విషముందంటాడు దేవుడు వాళ్ళ నాలుగులో విషము నిండింది సర్పము నాలుగు లాగుంటది స్వభావం ఇది కాబట్టి నువ్వు చూపించే ప్రేమ అయిన అనురాగమైన అది ఏదైనా నిష్కపటమై ఉండాలా నీ ప్రేమ యసుప్రభు ప్రేమ కపటము కాదది నిష్కపటమైన ప్రేమ ఆయన కలవరిశీలలో మన పట్ల చూపించు అలాంటి ప్రేమ కలిగి నడుచుకునే వ్యక్తివైతే నువ్వు కూడా నిష్కప్టమై ఉండాల చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండాల వాళ్ళ మీద ద్వేషం వచ్చినా తీసేయాల వాళ్ళ మీద నీ కోపమున్నా వాళ్ళు చెప్పే బోధ కఠినంగా అనిపించినా నువ్వు దూరం పెట్టొద్దు ద్వేషించొద్దు సనగొద్దు గొనగొద్దు అన్నట్టు కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అంటున్నాడు అంటే ఏసు ప్రేమ కలిగి మనం నడుచుకుంటే మనం సత్యము చెప్తామంట అట్లా యేసు ప్రభు యొక్క ప్రేమ కలిగిన వారిగా మనం ఉండి ఆ ప్రేమ ఎవరు నశించిపోకుండా ఎంత కాడికి వాళ్ళని రక్షించుకోవడానికే ఆయన ప్రయాసపడ్డాడు దూషించిన ద్వేషించిన హేళన చేసినా అపహసించిన ఏమైనా చేసినా మౌనంగా ఉండిపోయింది దేవుడు ఒక వదకు తేబడిన గొర్రె పిల్లవలే తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడు ఆయన సిద్ధపడి ఆ రీతిగా నీలో కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాల కాబట్టి సత్యము చెప్పుచ్చు నీ నోటిలో నుంచి అబద్ధం నీ బోధ అబద్ధమై ఉండద్దు ఎందుకంటే ఆ అబద్ధము వల్ల ఎన్నో అనార్థాలు వస్తాయి అందుకు మనం చెప్పే బోధను ప్రతి దినము ప్రవ్వా ఈ బోధ నీకు అనుకూలమైనదా నేను ప్రకటించే వాక్యము నీకు అనుకూలమైనదా ఇది నీ నీతికి ఆధారమైందా నీ వాక్యానికి ఆధారమైందా లేదా నా స్వనీతిని స్థాపించుకుంటున్నానా లేదా నా జ్ఞానంతో నేను చెప్తున్నానా నీ జ్ఞానానికి లోపడకుండా అని నీ బోధను ఒకటికి వెయ్యి రెట్లు దేవుడి సన్నిధులను పరిశీలించుకొని ప్రకటించాల ఏ మాత్రము ఎంత మాత్రం నువ్వు ప్రకటిస్తే ఆయన చిత్తాన్ని ఆయన మార్గాన్ని నువ్వు త్రోవ తప్పించిన వాడు అవుతావు దానికి కారకుడు అవుతావు అన్నట్టు అందుకు బహు జాగ్రత్తగా ఉండాలా మనం బహు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బోధించాల స్వంత ఆలోచనలు స్వంత తలంపులు మన సొంత ఇష్టాలు దేవుని వాక్యంలో రుద్దితే దానికి కలగబోవు బహుమానం అది బహుభయంకరంగా ఉంటది కాబట్టి మనం ఏదైనా చెప్పితే అది సత్యమే చెప్పాలా అలా సత్యము చెప్పువాడు యేసుక్రీస్తు ప్రభు ఆయనలాగా అన్ని విషయాలలో ఎదుగుదమంటుండు కాబట్టి మన దేవుడు చూడండి మనుషుల మత్తాయసు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండాలా ఆయనను ఆజ్ఞలు గైకొనే ఉండాలా ఆయన వాక్యాన్ని గైకొనే ఉండాలా ఆయన ఎట్లయితే నడుచుకున్నాడో అలాగే మనము కూడా నడుచుకునే బద్దులమై ఉండాలా ఆయన ప్రేమ కలిగి ఉండాల ఆయన మనసు కలిగి ఉండాల ఆయన సాత్వికుడు దేన మనసు కాబట్టి మనము తగ్గింపు స్వభావం కలిగి దీన మనసు కలిగి ఉండాల ఆయన సమాధాన పడే దేవుడు మనము కూడా సమాధాన పడాలి ప్రయత్నించాల నీ కష్టం అనిపిస్తుంది అతని మీద ద్వేషాన్ని బట్టి పోయి తగ్గించుకొని చెప్పు నీ జీవితంలో కార్యం చూస్తావు అలా తగ్గింపు లేకుండా నువ్వు అట్లనే ఉన్నావనుకో నీలో ఏ మార్పు లేదన్నట్టు నువ్వు పాపంలో ఉన్నవాడి అన్నట్టు ఉన్నానని చెప్పుకొని కూడా నువ్వు ఒక అబద్ధికుడు వేషధారకుడివి ఆయన దృష్టికి అట్లా మనం ఆయన సన్నిధిలో మనం అందరం ఆయన నేత్రాలకు అట్లా కనపడతాం అన్నట్టు వేషధారుల వల్ల కాబట్టి దేవుడు ఎట్లయితే మనుషుల అపరాధములు అన్ని క్షమించండు మన పట్ల ఎవరైనా కానీ ఆ రీతిగా చేసిన వారు మనము క్షమించే మనసు మనకు ఉండాలా అదే క్రీస్తు కలిగిన మనసు ఆయన క్షమించండు సమాధాన తండ్రితో మనల్ని సమాధాన పరిచండు ఆయన మరణం ద్వారా లోకంతో కూడా దేవుడు సమాధాన కాబట్టే తను తగ్గించుకున్నాడు మనుషులు తగ్గించుకోలేకపోయినారు కాబట్టి అట్లనే ఇష్టానుసారంగా దేవుని పట్ల భయము భక్తి లేకుండా లోబడకుండా అవిధేయత కలిగి వాళ్ళ ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి పాపంలో చచ్చిన వారిలాగా ఉన్నారు కానీ ఆయన సమాధాన ఆయన మనుషులను క్షమించిండు కాబట్టి మనల్ని రక్షించుకోగలిగాడు కాబట్టి మనం కూడా అంతే దేవుడు మనల్ని ఎలాగో క్షమించుండో మనమో ఇతరులను క్షమించాల ఈరోజు అలాంటి క్షమించే గుణం నిజంగా సేవకుల్లో ఉంటే ఈరోజు ఆయన శరీరము ఎట్లా ఒకటై ఉంటదో ఈరోజు కూడా దేవుని బిడ్డలు అందరూ ఒకలాగుండేవాళ్ళు కానీ ఎవరి స్వనీతిని వాళ్ళు ఏర్పరచుకున్నారు ఆయన ఎందు నిలిచి ఉన్నాము ఆయనను ఎరుగున్నామని చెప్పి అపద్ధికులుగా ఉన్నారు సత్యం ఎక్కడుంది నిజం ఎక్కడుంది ఉంటే వాక్యాలు వాళ్ళలో అనిపించాలి కదా అదే కదా రుజువును ఏసుప్రభులో ఉన్నావని ను సంఘం నడిపిస్తేనో లేదా నువ్వు వాక్యం చేతేనో ను ఉపవాసం ఉంటేనో నువ్వు ప్రార్థిస్తే నాకెట్లా ఇష్టమవుతుంది నీ బలి నీ అర్పణ నాకు ఎట్లా అంగీకారం అవుతుంది నువ్వు నా మాటే వినకుండా నీ ఇష్టప్రకారంగా ఉండి నాకు తిరుగుబాటు చేస్తూ నాకు విరోధంగా ఉంటు నాకు వేరుగా ఉంటు నా పట్ల లోపడకుండా భయభక్తులు కలిగి ఉండకుండా వచ్చి నాకు బలి అర్పిస్తే నాకెందుకు నువ్వు వచ్చి ప్రార్థిస్తే నాకెందుకు నువ్వు వెళ్ళి నా గురించి ప్రకటిస్తే నాకెందుకు నాకు ఇష్టమైన పనే చేయకుండా అంటున్నాడు దేవుడు ఈరోజు ఈరోజు ఎక్కడుంది సేవకుల్లో అలాంటి స్వభావం కలిగి ఉంటే ఒకరిని ఒకరు క్షమించుకునే వారే ఉంటే ఒకరి పట్ల ఒకరు సమాధాన పడేవారిగా ఉంటే ఒకరిని ఒకరు తగ్గింపు మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటే దేన మనసు కలిగిన వారిగా ఉంటే సమాధాన పడేవారిగా ఉండుంటే ఈరోజు దేవుని శరీరం ఒకటే ఎలాగుందో ఈరోజు ఈ లోకంలో దేవుని బిడ్డలు కూడా ఒకలాగానే ఉండేవాళ్ళు కదా అందుకు వీళ్ళ అబద్ధికులు సత్యం లేదు నన్ను ఎరిగి ఉన్నాని చెప్పుకుంటారేదప్ప నా ప్రకారంగా నా ఆజ్ఞలు గైకొనరు అని చెప్తున్నాడు ఏసుప్రం కాబట్టి మనం కూడా ఎవరి అపరాధాలైనా క్షమించే వారిగా ఉండాలి కాబట్టి అలా క్షమించాలన్నా నీకు ప్రేమ కావాలి క్రీస్తు ప్రేమ క్రీస్తు మనస్సు నీకు కావాలి క్రీస్తు నడుచుకునే వ్యక్తివైతేనే ఇవి ఆయనలాగా జీవించే ఆయనలాగా అన్ని విషయంలో ఎదిగేవాడివైతే ఇవి మనం చేయలేం ఏదో చెప్పుకుంటాం వాక్యంలో అక్కడ ఇక్కడ ఏదో దేవుడు అట్లా చేసిండి ఎట్లా చేసిండు ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అని చెప్పుకుంటాం వస్తాం ఎదావి ఇది తప్ప మనం ఎలా ఉన్నాము మన స్వభావం ఎలా ఉంది మనం నిజంగా దేవుణ్ణిలో ఉన్నామని చెప్పుకుంటూ ఆయన ప్రకారంగా నడుచుకుంటున్నామా మనలో పాపం లేదనుకుంటే దేవుణ్ణి అపద్ధికుని చేసిన వారు అగుతము కాబట్టి నేను ఏ విషయంలో పాపం చేస్తున్నాను ఏ విషయంలో నా దేవుణ్ణి అపద్ధికునిగా చేస్తున్నాను అన్న ఆలోచన మనకుంటది అప్పుడు వివేచించుకుంటే అప్పుడు కనిపిస్తుంటాయి మనలో ఉన్న తప్పులు పొరపాట్లు లోపాలు కాబట్టి ఇలా పరీక్షించుకోకుండా మనల్ని మనం పరిశీలించుకోకుండా మనకు మనమే వట్టి వారి లాగా ఉండి ఎన్నికైన వారి లాగా ఎంచుకుంటే ఒక దినం నీ మోసమైన జీవితం బట్ట బయలవుతుంది దేవుడు చూపిస్తాడు హిర్మ్యా గ్రంథం నీ తల దించి కిందగా నేను చూపిస్తాను నేను అని ఉంటది దిగంబరుడిగా నీ స్థితి అంత భయంకరంగా ఉంటది మన జీవిత దేవుడు చూపిస్తే కానీ మనుషులు చూపించరు కానీ ప్రభువు చూపిస్తాడు చూపించుకోకపోతే నువ్వు దిగంబరుడు కదా నీలో రక్షణ వస్త్రమే లేదు ఎంత అపవిత్రంగా జీవిస్తున్నావు నీ దేహాన్ని నువ్వు జీవించే అపవిత్రమైన జీవితాన్ని చూస్తే నువ్వే సిగ్గుతో తలదించుకుంటావు అంత భయంకరంగా నేను జీవిస్తున్నాను అంత భయంకరంగా నేను ఉన్నాను దేవుని పట్ల నీకే అది ఎట్లాగో అనిపిస్తుంది కాబట్టి మనం ఎవరుమైనా కానీ దేవుడు ఎట్లయితే మనల్ని క్షమించిండో మనము ఎదుటి క్షమించే వారిలాగా ఉండాలా మత్తాయిస్ వార్త ఐదో అధ్యాయం ఏడో వచనంలో కనికరము ధన్యులు వారు కనికరము పొందుదురు క్షమించే వాళ్ళే వాళ్ళ పట్ల కనికిరం చూపించగలరు అందుకు ని శత్రువును ప్రేమించమన్నాడు ని శత్రువు ఆకలిగానుంటే అతనికి భోజనం పెట్టమన్నాడు నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు మిమ్మల్ని హింసించే వారిని దీవించమన్నాడు వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నాడు క్షమించొద్దన్నాడు మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిదన్నాడు కాబట్టి ఒకని ఎడల ఒకడు దయగలిగు కరుణా హృదయలు అన్నాడు ఒకనితో ఒకడు నిజమే పలుకోమన్నాడు ఎందుకంటే ఎన్నో మాటలు దేవుడు చెప్పిండు ఎందుకంటే నా సమయం అయిపోయింది కాబట్టి లాస్ట్ వాక్యం చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే ఎన్నో విషయాలు చెప్పిండు ఇవన్నీ పాటించినప్పుడే కదా మనం యేసుప్రభులో ఎరిగి ఉన్నాము ఆయన ప్రకారంగా ఉన్నామని చెప్పుకుంటాం ఆయన కనికరం దేవుడు సమాధానకర్త దేన కలిగిన దేవుడు సాత్వీకుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనస్సు కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఇవన్నీ ఏమీ లేకుండా ఏసుప్రభుని నమ్ముకుంటే ఆ భక్తి ఎందుకు కాబట్టి మన దేవుడు కనికరం గల వారి వారు కనికరము పొందుదురు ఇందుకు కనికరం పొందుతుంటే కనికరము చూపిస్తుంది అదే లుకాసు వార్త ఆరులో ముప్పై ఆరో వచనంలో ఉంటది కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారయ్యుండు ఆయన ఎలాగూ నడుచుకునేను అలాగే తాను నడుచుకోన బద్దుడై ఉన్నప్పుడు ఆయన కనికరం గలవాడైనప్పుడు మనం కనికరవారంగా ఉండాలి కదా ఆయన సమాధాన మనం సమాధానం కలిగి ఉండాలి కదా ఆయనే అందరినీ క్షమించేవాడిగా ఉన్నప్పుడు మనము అందరినీ క్షమించే ఉండాలి కదా ఆయనే తగ్గించుకున్నాడు కదా కాబట్టి మనం మనల్ని ఎట్లా హెచ్చించుకుంటాం ఆయన దీన మనసు కలిగినప్పుడు మనం కూడా అహంకారంతో ఎట్లా ఉండగలం అందరి ఎడల మనం కూడా దీన మనసు అనే వస్త్రము ధరించుకుంటాం కదా ఇదే కదా నువ్వు రుజువు దేవుని ఎందు ఉన్నావని ప్రార్థన బట్ట నువ్వు ఉండే సహవాసాన్ని బట్టు నువ్వు ఉండే చర్చిలో ఉండే కాదు కదా దేవుని ఎందు నేను నిలిచి ఉన్నానంటే ఆయన ఎలాగూ నడుచుకుని మనమును అలాగే నడుచుకొని బద్ధమై ఉన్నాము దీని మనం ఆయన ఎందున్నామని ఎరుగుదాడు దేవుని ఎందు ఉన్నామంటే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటే క్రీస్తునందు ఉండడం అంటే ఏంది ఆయన పరిశుద్ధుడు కదా ఆయన ఎందున్నప్పుడు నువ్వు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి కదా కాబట్టి మన దేవుడు కనికరం గలబారై ఉన్నట్టు మనం కూడా కనికరం గలబారై ఉండాలా అందుకు యాగోబు రాసిన పత్రికలు రెండులో పదమూడు కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును ఆ కనికరము తీర్పును మించి అతిశయపడును కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నువ్వు కనికరం చూపించాల ఈరోజు నువ్వు దీన మనసు కలిగి ఉండాలా నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలా సమాధానం కలిగి ఉండాలా నా ప్రేమ కలిగి నడుచుకోవాలా నన్ను పోలి నువ్వు నడుచుకోవాలా నేను సత్యమే ప్రకటించడానికి వచ్చింది అన్నాడు దేవుడు నువ్వు సత్యమే బలకాలం కాబట్టి చూడండి కాబట్టి దేవుడు అంటుడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడో వచనంలో కీడునకు ప్రతి కీడు చేయవద్దు కాబట్టి నేను దూషించిన రను ద్వేషించిన నువ్వు తిరిగి చేయొద్దు నేను తిట్టిండ్రని నువ్వు తిరిగి మరలా తిట్టొద్దు నీ పట్ల గాయపరిచిన్రని నేను హింసించిన రను నేను చెప్పించిండ్రని అదే కీడును ప్రతి కీడు చెయ్యొద్దు ఎందుకంటే మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి కీడు వలన జయింపబడక మేలు కీడును జయించదుము చూడండి నువ్వు మేలు చేస్తే అందుకు నీ శత్రువు ఆకలిగినట్టు అతని మీద నిప్పుల కుంపటి వేసేదంటే అతనికి బుద్ధి వస్తుంది చూడు నేను ఇలాంటి వ్యక్తిని ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తిని ఇలా చేసినా ఇతడు నా పట్ల ఇంత ప్రేమ చూపిస్తుందంటే అతనికి బుద్ధొస్తుంది అన్నట్టు మారతడు ఈరోజు అలా మారేలాగా ఇతరులకు మనం ఒక మాదిరిగా మనం ఉన్నామా చూడండి యసుప్రభు మేలు చేసి కీడును జయించండు మన కీడుని ఆయన కీడు అనుభవించిండు దేవుడు మీరు కీడైనా అనుభవించండి కానీ ఎదుటి మీరు కీడైనా మీరు అనుభవించి ఎదుటి వారికి మేలే చేయమన్నాడు ఎదుటి వారిని నష్టపరచొద్దన్నాడు నువ్వైనా నష్టపో నువ్వైనా శ్రమపడు బాధపడు కానీ నీ ద్వారా ఎదుటి ఏ కీడు జరగొద్దన్నాడు ఇవన్నీ మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలా గుట్టిగా మనం సేవ చేస్తున్నాము దేవుని గురించి చెప్తున్నాం సువార్త ప్రకటించాలంటే మంచిదే ఒక ఉద్దేశం వారికి కానీ ఇవన్నీ నువ్వు కలిగి ఉండకుండా ఉంటే గుడ్డివాడు గుడ్డివాడికి ఎట్లా మార్గం చూపిస్తాడు ఇద్దరు గుంటలో పడతారు కదా ఆజ్ఞలు గైకొని వాడు అపద్ధికుడు వానిలో సత్యం లేదన్నప్పుడు అపద్దికుడు ప్రకటించే మాటలో సత్యం ఎక్కడుంటది ఆయనను ఎరిగి ఉన్నని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొని వాడు కదా ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగో నడుచుకొని కూడా అపద్దికుడే కదా అందుకు మొదట మనం మార్పాల మనలో మార్పు రావాలా మనం దేవుని దగ్గర ఉండాలా ఇతరులను చూడాలా ముందు నీకే రక్షణ లేనప్పుడు నీకే పరిశుద్ధత లేనప్పుడు నువ్వే దేవుని రాజ్యంలో ఉండలేనన్నప్పుడు ఇతరులను ఎలా నువ్వు రక్షణలోకి నడిపించగలవు ఇతరులని ఎలా పరిశుద్ధతలోకి నడిపించగలి ఇతరులను ఎట్లా దేవుని రాజ్యం ముందు నీకే లేదు కదా ఆ యోగ్యత భాగ్యం నువ్వే కోల్పోయిన వాడిగా దేవుని దృష్టికుంటే నువ్వే వట్టివాడిగా ఉంటే ఎట్లా కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా అని దేవుడు చెప్తుండే ఎందుకంటే ఆయన రాకడ దినముకు మనం సమీపంగా ఉన్నాం కాబట్టి దేవుడికి మన పట్ల కోపం లేదు ద్వేషం లేదు కాకపోతే ఆయన మాట నీకు కఠినంగా అనిపించవచ్చు నీ మాట వినడానికి గ్రహించడానికి కొద్ది కష్టంగా నీకు అనిపించవచ్చు కానీ ఈ వాక్యము సత్యమే కదా ఇలా ఉండకపోతే దేవుడి ప్రకారంగా మనం ఉన్నవారం కాదు కదా ఇంకెంతకన్నా దేవుడు తన యొక్క విధానాన్ని ఎట్లా వ్యక్తపరుస్తాడు వెల్లడిపరుస్తాడు ఇంకెట్లా నీకు చూపించగలడు కాబట్టి ఈ రోజు అడగాల ప్రభ నేను ఏ విషయంలో తప్పిపోతున్నా ఏ ఆజ్ఞల విషయంలో గై కొనకుండా ఏ విషయంలో ప్రభావ నీకు ఆయాస్కరంగా ఉంది నా జీవితం ఏ విషయంలో ప్రభా నా బోధలోనా లేదా నా ప్రవర్తనలోనా నా ఆలోచనలోనా నా తలంపుల్లోనా ఏ విషయంలో ప్రభా అని నువ్వు అడగకపోతే ఆ రీతిగా ప్రభు సన్నిధిలో నువ్వు గోజాడకపోతే బతిమలాడకపోతే ఆయన చూపించడు అలా అడగాలనే ఉద్దేశం నీకు లేనప్పుడు అవి చెప్పిన అలా నేను ఉన్నానని కూడా నువ్వు తలంచు ఎందుకంటే హెచ్చింపు మనస్తత్వం నువ్వు బుద్ధిమంతుడు నేను జ్ఞానవంతుడిని నేను అన్ని బాగానే ఉన్నా కాబట్టి ఎదుటి తేడాగా ఉన్నారే తప్ప నా దృష్టికి నేను కరెక్ట్ అని నీకు నువ్వే వట్టివాడై ఉండి కూడా ఎన్నికైన వాడిగా ఎంచుకొని నీ కళ నువ్వే పడుచుకుంటున్నావు అందుకు చూడలేకపోతున్నాను నువ్వు గుడ్డివాడివైను దానికి దేవుడు కారకుడు కాదు ఇతరులు కారకం కానే కాదు నువ్వే నీ ప్రతిఫలమే నిన్ను మోసపరుచుకునే జీవితమే నువ్వు నువ్వు గ్రహించకపోవడం జీవితమే కాబట్టి ఈరోజు నేను ఎలా ఉన్నాను ప్రభ ఏ స్థితిలో ఉన్నాను ప్రభ ఎందుకంటే నీ రాకడ ఏ దినం వస్తుందో తెలియదు ఇంత ప్రయాసపడి ప్రభువా ప్రభు అని ఇంత ఈ లోకంలో ప్రయాసపడి నువ్వు నన్ను ఎరగనంటే అక్రమం చేసేవాడను నా అనిచి పొమ్మంటే నేను ఆ బాధ తట్టుకోలేను ప్రభు ఆ దినము రాలేదు ఆ గడియ రాలేదు ఆ స్థితిలో నేను నిలబడలేదు కాబట్టి ఈ రోజు నువ్వు నాతో మాట్లాడినా అన్న వాళ్ళు ఏం చేస్తారు గ్రహించుకుంటారు వాళ్ళని వాళ్ళు పరిశీలించుకుంటారు వాళ్ళ జీవితంలో ఒకసారి వెనక్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకుంటారు చెక్ చేస్తే ఖచ్చితంగా లోపం కనబడతా చెక్ చేసుకోకపోతే కనిపించదు ఎంత బాగా చేసేవాడైనా ఇంకొకడు దాన్ని చెక్ చేసేటప్పుడు లోపం కనిపిస్తాయి తప్పులు కనిపిస్తాయి ఆ తప్పులు కనిపించినప్పుడు సరి చేసుకుంటే నువ్వు పర్ఫెక్ట్ అన్నట్టు హండ్రెడ్కి హండ్రెడ్ అన్నట్టు లేకపోతే లేదన్నట్టు కాబట్టి నన్ను పరిశీలించు ప్రభ నా హృదయాన్ని పరీక్షించు నా జీవితాన్ని పరీక్షించు నా పరిచర్య నా బోధ అన్నిటినీ పరీక్షించి నాలో ఏమైనా ఆయస్కరమైన ఉంటే క్షూపించు ప్రభ క్షమించు ప్రభ అన్న ప్రార్థన చేయకపోతే ఒక దినము ఖచ్చితంగా మనం ప్రతిఫలం అనుభవిస్తాం ఇది దేవుడు మీరు ఎలా స్వీకరిస్తారో తెలియదు కానీ నేనైతే స్వీకరిస్తున్నా ఇది ప్రభు ఆ రీతిగానే నాతో మాట్లాడుతున్నాడు అని నేను నమ్ముతున్నా నేను ఎప్పుడు నేను చెప్తే ఇది నా జ్ఞానంతో చెప్పినట్టు నేను ఎప్పుడను నేను ఎన్నిక వాడును ఆయన ఎన్నికైన వాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మాట్లాడతాడు తప్ప మాట్లాడేవారు మీరు కాదన్నాడు పరిశుద్ధాత్ముడు ఉంటే ధైర్యం ఉంటది ధైర్యంగా ప్రకటించగలను మనుషులు ఎవరైనా ఎలాంటి వారైనా దాని ద్వారా ఏమైనా జరగని కానీ ధైర్యం ఉంటది అపస్తులందరూ అట్లనే వాక్యాన్ని ప్రకటించినారు ధైర్యంగా విశేషంగా ప్రకటించినారు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరందరూ గ్రహించుకోవాలా మనమందరం గ్రహించుకోవాలనే దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఒక్క వాక్యము రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచనంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటి సేవ మీకు యుక్తమైనది యశుప్రభు ఎట్లా ఉన్నాడు తనను తాను బలిగాను అర్పణం గాను అప్పగించుకునిను మీరు పరిమస పరిమళ వాసనగా ఉండడం కొరు అలాగునని ఆయన ఎట్లయితే ఒక బలిగాను అర్పణంగాను దేవునికి అప్పగించుకోండు నిన్ను నువ్వు అలా కనబడవన్నట్టు నీ స్వభావమే కనపడతది క్రీస్తు స్వభావం నీలో కనిపించదు క్రీస్తు గుణం నీలో కనిపించదు క్రీస్తు లాగా నడుచుకునే విధానం నీలో కనిపించదు కాబట్టి దేవుడికి ఈరోజు నువ్వు అప్పగించుకో అదే దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీ శరీరాన్ని నిన్ను ఆయనకి సమర్పించుకో నీ ఆలోచనలే కానీ నీ తలంపులే కానీ నిన్ను నువ్వు ఈరోజు ఆయనకి ఒక బలిగాను అర్పణం గాను అప్పగించుకుని సేవ చేయి అది దేవునికి యుక్తమైందంట అలా అప్పగించుకోకుండా ను సేవ చేసినా దేవునికి ఇష్టం లేదు ఈరోజు ఎంతో మంది సేవకులు చేస్తున్నారు అందరి పట్ల దేవునికి ఇష్టం లేదు అందరి పట్ల దేవుడు ఆనందించట్లేదు సంతోషించట్లేదు ఎందుకంటే శారీరకంగా ఉన్నారు కాబట్టి కాబట్టి శరీరకంగా ఉన్నారు కాబట్టి క్షమించలేకపోతున్నారు శారీరకంగా ఉన్నారు కాబట్టి సమాధాన పడలేకపోతుంది ఉన్నారు కాబట్టే తగ్గించుకోలేకపోతుంది దేన మనసు కలిగి ఉండలేకపోతున్నారు పరిశుద్ధత కలిగి ఉండలేకపోతున్నారు అహంకారంతో ఉంటున్నారు దేవుడు ఆజ్ఞలు గైకోనలేకపోతున్నారు దేవుడు వాళ్ళతో మాట్లాడితే సరి చేసుకోలేకపోతున్నారు వినలేకపోతున్నారు గ్రహించుకోలేకపోతున్నారు ఎందుకు శారీరకంగా ఉన్నారు కానీ సేవ చేస్తున్నారు అది యుక్తమైనది కాదు అందుకు పౌలు బతిమలాడుకుంటున్నాడు ఈరోజు ప్రభు కూడా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు కాబట్టి మనమంతా దేవుడు దృష్టిలో ఉన్న మనమంతా ఈరోజు మనం కూడా దేవుడిని అడగాలం కాబట్టి అలా అడగాలనే ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు తండ్రి పరిశుద్ధుడా నీతిమంతుడ న్యాయం కలిగిన దేవా నీకు వందనాలు కాబట్టి ప్రభు మేము మీ ఆజ్ఞలు గైకొనని వారిగా మేము ఉంటే మిమ్మల్ని ఎరిగి ఉన్నామని చెప్పుకునే వారిగా మేము ఉంటే మేము అబద్ధి కులం కాబట్టి నీ ఎందు ఉన్నామని మా రుజువు ఏంటంటే మీరు ఎలాగా నడుచుకున్నారో అలాగుననే మేము కూడా నడుచుకున్న బద్దులమై ఉన్నప్పుడే మీ ఎందు మేము ఉన్నట్టు అప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదన్నావు ప్రభు కాబట్టి మీరు పరిశుద్ధులు మీరు సమాధానకర్త మీరు ఎంతటి పాపినైనా క్షమించారు ఎంతటి గాయపరిచిన వాళ్ళని క్షమించినారు అలాంటి క్షమాపణ ఉదయం మేము తగ్ మీరు తగ్గించుకున్నారు దీన కలిగి ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీ గుణాలు ఇలా ఉండబట్టే ఈ లోకాన్ని మీరు జయించినారు ప్రాభ ఈరోజు మేము జయించాలా నీకు యుక్తమైన సేవ మేము చేయాలంటే ఈ స్వభావం మేము కలిగి ఉండకపోతే నిన్ను పోలి నడుచుకునే వారం కాదు బ్రాభ మా అపద్ధికులం మేము వేషధారకులం వేషధారుకులను చూస్తే నువ్వు ఉమ్మి వేస్తావే తప్ప ఇష్టపడవు అలాంటి సేవ కూడా నీకు ఇష్టం ఉండదు కాబట్టి మేము ఏ స్థితిలో ఉన్నామో ఎలాంటి స్థితిలో ఉన్నామో ప్రభ మీరు మాతో మాట్లాడారు నేను ఒకవేళ ఆ రీతిగా ఉంటే నా జీవితం ఆ రీతిగా మీ దృష్టికి మీ కనుదృష్టికి కనబడుతుంటే నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభ కాబట్టి మీరు ఎలాగా నడుచుకున్నారో అలాగనే నేను నడుచుకునే జీవితం తండ్రి నాకు దయచేయమని మీరు ఎట్లాగైతే ఒక బలిగాను అర్పణం మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు అలా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభ అలా అప్పగించుకొని అలా నీ ప్రకారంగా నడుచుకొని పోలి జీవించి నేను పరిచయ చేయాలి అది సేవ నీకు యుక్తమైనది కాబట్టి నాలో ఈ వాక్యానుసారమైన జీవితం నేను లేకుండా ఉంటే నన్ను క్షమించమని తండ్రి అరీతిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి తండ్రి ఆమె అక్క ప్రైజ్లో అక్కందరికీ మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామో ఆ యొక్క అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించిన కాక ఆమె ప్రైజ్ రా అందరికీ